స్టార్ట్ చేసాం పేరు స్టార్ట్ చేస్తాము స్తోత్రం ప్రభా పరిషుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తిమంతుడ సర్వనతుడ దేవ మహిమ సర్వ ఇప్పకు తండ్రి కృప మైడా స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకున్నారు ప్రభా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి మీకు దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగరించి నడిపించండి నూతన అభిషేకం మాకు అనుగరించినైనా నా దేవాకి ఆరాధంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి మీకు పరిషదాత్మ కార్యం జరిగించండి అయినా రానబండ్ మీరు నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రభావ పాటల ద్వారా మైంపొందండి అయినా వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభావ మీరు ఆకలి దినాల్లో ప్రవన్నం అయినా భయంకరమైన శ్రమల కాలంలో ఉంటుంది కాబట్టి ప్రభావ మిమ్మల్ని ఎంతగానో ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రభావ నా మీ ఆత్మ చేత మమ్మను ఎంత విధానం బట్టి నీకు అందాలి ప్రభా మా విశ్వాసాన్ని ఇంకా సంపూర్ణంగా మీరు బలపరచండి ప్రభావ నా తండ్రి ఇసు ప్రభా నాదే రాబోయే దినాల్లో ప్రభా వేరితిగా ప్రభావ ముందుకెళ్ళాలో ప్రభావ మీరే మాకు మార్గం చూపించండి మీరు మాతో మాట్లాడని ప్రభ మీకు పరిశుధాత్మ నడిపించి మాకు అనిగరించండి ఆరాధంతట్లో మీరే మహిం పొందని ప్రభ రానని పడితే త్వరగా మీరు నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభావ నీ నామానికి మైమి తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆట పాడతారు ఎవరన్నా అన్న ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉందన్న మా చిన్నమ్మ వైజాగ్ లో అడ్మిట్ అయింది గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం క్రిటికల్ కండిషన్ లో ఉందన్న పేరు సువర్ణ మా పిన్ని ఒక ఆమె అడ్మిట్ అయిందన్న గవర్నమెంట్ హాస్పిటల్లో వైజాగ్ లో కండిషన్ కొంచెం క్రిటికల్ గా ఉంది ఆమె పేరు సువర్ణ కొంచెం ప్రేయర్ లో గుర్తు తెచ్చుకోండి అదే మా బాబాయ్ వైఫ్ సువర్ణ అని వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు బ్రదర్ కొంచెం క్రిటికల్ గా ఉంది కండిషన్ కొంచెం ఆమె గురించి ప్రే చేయండి బ్రదర్ వాళ్ళ హస్బెండ్ ప్రేమ్ ఆయన కూడా పాజిటివ్ ఆయన కూడా గవర్నమెంట్ లోనే అడ్మిట్ అయినాడు బెడ్స్ లేక వాళ్ళిద్దరి గురించి కొంచెం భారంగా ప్రేయర్ చేయండి బ్రదర్ ఓకే సార్ ప్రేమ్ తర్వాత సువర్ణ సువర్ణ సరే సీ సార్ ప్రార్థన చేస్తాము సూత్రం ప్రభా పరిశుద్ధులు గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడానికి వందల ప్రభా ప్రేమ్ బ్రదర్ సువర్ణ శిశ్వరి గురించి ప్రార్థిష్టమైనా నా దేవ నా ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయినా మీ కనికిరం చూపించండి ప్రభావ ఆ కలువరిశిల్లోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ఇద్దరు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నైనా ఏసు క్రీస్తు పరిశుద్ధ నాముల ప్రతి వైరస్ నియసీస్తున్న సంపూర్ణ నార్మల్ పొజిషన్ తీసుకురండి ప్రభావ మీరు స్వస్థపరచండి ప్రభావ ఆ మీతో టాకాంచుకోని ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగించి క్రిటికల్ పొజిషన్ ఉండేగా ప్రభావ మీ జీవవాయువుతో నింపండి మీ వాకుతో నింపండి ప్రభా మీరు బలపచ్చండి ప్రభావ స్వస్థపరచండి ప్రభా నా తన ఇస్తే ప్రభావ తన బిడ్డను సంపూర్ణంగా మీకు సమర్పించుకుని జీవితం దేని ప్రభావ ఇస్తారు చెప్పిన అంశాలు మీరు కార్యం జరిగించండి ఇంకా తిమో తిరు ప్రభావ ఇంకా ఎంతోమంది ప్రభా సిస్తారు కూడా ఉన్నారు ప్రభావ వాళ్ళ కుటుంబాల గురించి మీకు ఆదిష్టం దేవా మీరు స్వస్థపచ్చని ఎవరికైతే క్రిటికల్ పొజిషన్ ఉన్నారు ప్రభావ ఎవరైతే లో ఉన్నారు ప్రభావ వైరస్ తన ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు సంపూర్ణ స్వస్థత ఇచ్చేను ప్రభ నా దేవ నా ప్రభావ ఆత్మలు కాపాడబడాలా ప్రభావ రక్షించుకొని ప్రభావ ఒక ఆత్మ కూడా మీకు ఇష్టం లేదు ప్రవ్వ కణికరముల దేవా కృప తండ్రి మీ కృప మీ కనికరమ బిడలపై చూపించిన అయినా మీరు స్వస్థ పచ్చడి మీ కొరకు గొప్ప సాహసం నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమెన్ ఆమెన్ జుంఠతే నే దారల కన్నా ఏ సునామ మే మధురం ఏ సయ్య సన్నిధి నే మరు వజాలను జుంఠతే నే దారల కన్నా ఏ సునామ మధురం ఏ సయ్య సన్నిధిని మరువజాలను జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యని ఆరాధించేదా జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యని ఆరాధించేదా దారల కన్నా ఏస్తున్నా మమే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను జుంటితేనే దారల కన్నా ఏ సునామే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను ఏ సయ్య బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి ఏ నామమే బహు నాపై ృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజ్జీవింపజేసనే నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజ్జీవింపజేసనే జుంటతేనే ధరల కన్నా ఏస్తున్నా మమే మధురం య్య సన్నిధినే మరువ జాలను జుంటతేనే దారల కన్నా ఏ సునామే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను ఏ సయ్య నామే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగా నను బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉతే జింపజేసేనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉతే జింపజేసనే చుంటతేనే దారల కన్నా ఏ సునామే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను జుంటతేనే ధారల కన్నా నామమే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను ఏ సయ్య తైలము నాలో నివసించే సువాసన గణను మార్చి ఏ నామమే పరిమలా తైలము నాలో నివసించే సువాసనగా ననుమాచి నన్నెంతగానో ప్రేమించి విజయోస్తవాలతో ఊరేగింపజేసని నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసని జుంటతేనే దారల కన్నా ఏస్తున్నా మమే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను జుంటతేనే దారల కన్నా ఏ సునామే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా కాలమంతా ఆనందించేదా ఏ జుంటతేనే దారాల కన్నా ఏస్తున్నా మే మధుర ఏ సయ సన్నిధిని మరువ జాలను జుంటేనే దారల కన్నా మధురం ఏ సై అ సన్నిధి నే మరువ ప్రార్థన చేసి దేవుని వాక్యం చేసుకుందాం బేర్ పరిశుద్ధి రగుతండి ఇస్రాయల్లో దేవ మీకు వందనైనా ప్రభా ఈ దినమంతా మీ సాయం చేత మళ్ళీ నడిపించినందుకు విశ్రాంతి దినంనా తని మళ్ళీ మిమ్మల్ని మీరు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి మీకు వందాలి ప్రభా మాకు విశ్రాంతి మీ అందే అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది దినంలో లేదని కూడా మీరు చూపించినారు ఏ దినంలో కూడా విశ్రాంతి లేదని అయినా మీలోనే మాకు విశ్రాంతి కాబట్టి నైనా మీ అందు ఉన్న వారికి అటువంటి విశ్రాంతి ఇస్తాను కానీ మీ అందు లేని వారికి విశ్రాంతి లేదునైనా అది ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఎటువంటి మనిషి అయినా కానీ ఇప్పుడు సంపూర్ణమైన రక్షణ అనుభవంలోనికి రాని వాడికి విశ్రాంతి ఉండదని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ఆ విషయాలు మేము ధ్యానలాగా తండ్రి మాత్రం మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఘనపరచాలని మిమ్మల్ని మహిమపరచాలని అయినా భయాన్ని తొలగించండి ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని మీ వరకు ఈ వాక్యాన్ని వింటున్న వారందరినీ వారి హృదయాలలో బలం యొక్క వాక్యాన్ని స్థిరపరచండినైనా అవున ప్రభ మీ వాక్యం వెన్ను వెంటనే స్వస్థత కలిగిందని వాక్యం సెలవిస్తుంది తండ్రి వాక్కు బయలుదేరణకనే స్వస్థత నైనా అవున ప్రభావ వాక్యం వినాలని మీరు మీ వాక్యానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రభా వాక్యం పట్ల మాకు ఎక్కడి ప్రేమ ఉంది ప్రభా మిమ్మల్ని ప్రేమించాలి ఎందుకంటే మీరే వాక్యం కాబట్టి నేను వాక్యాన్ని వినే వాళ్ళమే కాదు వాటిని పాటించే వాళ్ళం తండ్రి కాబట్టి ప్రతి వాక్యాన్ని పాటిస్తాం నేను అందుకే మేము వాటిని రాసుకుంటాం మా హృదయాల మీద ఏ రీతిగా దీన్ని పాటించాలా పాటించడం వలన విజయం వస్తుందని మీరు మాకు హెచ్చరించినారు కాబట్టి నేను కేవలం వినే మర్చిపోయే మాలం కాకుండా నైనా వాటిని పాటించడాగానే సహాయపడండి క్రైస్తవ జీవితంలో కేవలం వినడమే ఉంటుంది నేను కానీ ఆ యొక్క మతపరమైన జీవితం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి వాక్యాన్ని పాటించే వారిలాగా తయారు చేసినారు దాన్ని మీకు వందనాలు వేసయ్యా మాతో మాట్లాడండి ఓ బ్రవ్వాక్య సత్యాన్ని గ్రహించలాగానే మీ యొక్క నడిపింపు దయచేయండి మా యొక్క ఆత్మీయ నేత్రాలను విప్పండి దాన్ని గ్రహించాలా జీవితంలో పాటించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అది క్రైస్తవ జీవితం అటువంటి జీవితం లేదు ఈరోజు ప్రభావ ఎందుకంటే మీరు తిరిగి వచ్చినప్పుడు భూమి విశ్వాసం కనుగొన అన్నారు ఈరోజు విశ్వాసం అరుదైపోయింది మనుషులను ఆశ్రయించడం ఎక్కువైపోయింది డాక్టర్లను ఆశ్రయించడం మందులను ఆశ్రయించడం ప్రభా హాస్పిటల్ను ఆశ్రయించడం డబ్బు ఉంది కాబట్టి మనుషులు మో ప్రభ మిమ్మల్ని తృణీకరిస్తున్నారు నేను కానీ అనేక మంది పేదవాళ్ళు ప్రవ్వ మీ చెంతకు వస్తున్నారు తండ్రి వారి పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం నా ఎంతకొచ్చి వారిని ఎవ్వని నేను తోసుకొచ్చినన్నారు నైనా అవును ప్రభ మేము మీ సన్నిధికి వచ్చినాం తండ్రి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ కొరకు ప్రతి చోట శాసనలు పెట్టుకోమని ఏ సుకరిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి మనం ప్రకటన గ్రంథంలోని ఐదవ అధ్యాన్ని ధ్యానిస్తున్నాము ఒక రెండు మూడు వారాల నుంచి మనం ధ్యానించలేదు కానీ మనం దాన్ని విడిచిపెట్టాం ఎందుకంటే ప్రకటన గ్రంథాన్ని మనం కొన్ని గంటలు కొన్ని వందల గంటలు ధ్యానించినాం గతంలో టూ నుంచి ధ్యానిస్తున్నాం నేను అనుకుంట బహుశా ఏ గ్రూప్ కూడా ఏ చర్చ్ గ్రూప్స్ కానీ ఏ బైబుల్ స్టడీస్ గ్రూప్స్ కానీ మనం ధ్యానించినంతగా ధ్యానించకపోయిండొచ్చు మొదటి అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయానికి ధ్యానించారేమో కానీ అన్ని హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఎవరు ధ్యానించకపోయిండచ్చు మరి మనం ఎందుకు ధ్యానించినాం అంటే మనకి ఇచ్చిండే దేవుడు అవకాశం మనం ఎందుకు ధ్యానించడం అంటే మనం వాటిని నేర్చుకోవాలన్న ఆశ మనకుంది మనకి నేర్పాలన్న తీర్మానము ఆయనకుంది ఎవరికన్నా చూపించాలా ఎవరికన్నా చూపించాలా నా బిడలలో ఎవరు నేర్చుకుంటారా ఇవన్నీ అని ఆయన కను ఎదురు చూస్తున్నాడు ఆయన కనులు సృష్టి అంతా ఎదురు చూస్తా ఉన్నాయి నేర్చుకుంటారా అని కానీ ఎవరు ఆసక్తి చూపిస్తే వాళ్ళకి నేర్పిస్తున్నాడు ఎంతగా ఓపిక ఉంటే అంతనే చూపిస్తాడు లేదు నేను అలసిపోయిన నిద్రపోతానంటే అక్కడికి ఆపలిస్తాడు పండుకోండి ఇంకా చాలు కాలం ముగించింది చాలు ఇంకా పండుకోండి కానీ మనము అలసిపోలేదు మనం ఇంకా చూస్తూనే ఉన్నాం కాబట్టి మనతో మాట్లాడుతున్నాడు ప్రవ్వా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం తీసుకోమని ఆర్థిస్తున్నాం వీటిని ధ్యానించేలాగానే సహాయపడండి మీ కొరకు సాస్కల్ పెట్టుకోమని ఏ శిపరి స్నానం ప్రార్థిస్తున్నాం తండ్రి మత మన ఐదవ అధ్యాయాన్ని మనము ధ్యానించి ఆల్మోస్ట్ ఒక రెండు వారాలు జరుగుతుంది అక్కడ మనం ధ్యానించిన రీతిగా ఏముందంటే ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయంలో ముఖ్యంగా దాని ఉపోద్ఘాతాన్ని నేను చూపించిన అటుపోయిన బహుశా ఒక రెండు వారాల క్రితము ఉపోద్ఘాతం అంటే ఇంట్రొడక్షన్ ఐదవ అధ్యాయం దేనికి సంబంధించిందని మొదటి మూడు నాలుగు అధ్యాయాల మనం చూసినాము మన ప్రభు యొక్క విధానము దాని తర్వాత అధ్యాయం నాలుగవ అధ్యాయంకి వచ్చేటప్పటికి నాలుగవ మూడవ అధ్యాయం మొత్తం రెండు మూడు అధ్యాయాలలో క్రైస్తవ సంఘం ఎట్లా ఉందని చూపించింది దేవుడు మనకి అది చెడిపోయిందని చూపించిండు మూడవ అదేము చివరికి వచ్చినప్పటికీ క్రైస్తవ సంఘం సంపూర్ణంగా చెడిపోయినట్లు చూపించింది లవదికీయ సంఘకాలం ఆ ఎట్లా ఉంది క్రైస్తవ జీవితం వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించడం అన్న విషయాన్ని అక్కడ మనం నేర్చుకున్నాం ఆ లవౌదికీయ సంఘకాలం బహు బాధకరంగా ఉంటుంది ఆ లవదీక సంఘము బయట తలుపు బయట దేవుడు నిలబడినట్లు చూస్తాం మనం అయితే మొదటి సంఘకాలం ఫిలి ఫిలజెల్ఫియా సంఘకాలం అక్కడ ప్రభు సంఘం మధ్యలో ఉన్నట్లు మనం చూస్తాం ఆరంభంలో ప్రభు సంఘం మధ్యలో ఉన్నాడు చివరికి ప్రభు సంఘం బయట ఉన్నాడు ఎందుకున్నాడు అతన్ని వెలగొట్టిండ్రు చర్చ్ దేవుని బిడ్డలు అతన్ని వెలగొట్టిరు వాళ్ళు మన్ దేవు ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దయ్యంలో పోదా భూతంలో పోదా అని గళితులు రాష్ట్రపతిలో పౌలు జ్ఞాపకం చేసినట్లు వాళ్ళ సొంత ఆలోచనలు ఆ సొంత తీసుకొచ్చి పెట్టుకున్నారు దేవునికి చోటు ఇవ్వకుండా వారి తలంపులని ఆయనకు సమర్పించకుండా వారి సొంత తలంపులు లవదికి అంటేనే వారికి ఇష్టం వచ్చినట్లు బోధకులను తెచ్చిపెట్టుకోవడం వారికి నచ్చినట్లు వాళ్ళే తీర్మానించుకోవాలి ప్రతిదీ వాళ్ళే తీర్మానించుకోవాలి దేవునికి చోటు లేదన్నట్టు అక్కడ అందుకు దేవుడు బయటకు వచ్చేసింది కానీ లోపల మటుకు పాటలు లోపల ఉపాసాలు ఉంటున్నారు లోపల ప్రార్థనలు చేస్తున్నారు ఎవరికి చేస్తుంటారో తెలియదు ఎవరికి పాటలు తెలియదు పాపం కానీ ప్రభు మటుకు బయట మనము ప్రభుతో పాటు బైటన్నం ఉన్నాం ఈరోజు ఎందుకంటే గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే వారు అక్కడికి వెళ్ళారేనుంది వాక్యం అది త్వరలో నేను చూపిస్తా వచ్చేవారాం బహుశా బహుదీర్ఘంగా చూపిస్తా సంఘం లోపల ప్రభు లేడు ఈరోజు అది నేను రుజువుపరిచిన వాక్యంలో ఎందుకు లేడు అంటే మనుషుల కల్పితాల బోధలు సొంత తలంపులు అవిశ్వాసం మనుషుల కల్పన కథలు మనుషుల ఆచార్యాలు ఆచారాలు ఓన్ ప్రోగ్రామ్స్ చర్చ్ లీడర్స్ పాస్టర్స్ కలిసి వాళ్ళ ఓన్ ప్రోగ్రామ్స్ తయారు చేసుకున్నారు ప్రభు ప్రోగ్రామ్కి ప్రాధాన్యత ఇవ్వలే కానీ వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకున్నా ప్రభు ప్రోగ్రాం మటుకు జరిగిపోతూనే ఉంది ఈరోజు కాబట్టి ప్రకటన గ్రంథం ఉన్న తెగుళ్ళు ఈ లోకం మీదకి వచ్చేసినాయి విస్తారంగా వచ్చేసినాయి కానీ ఏ తెగుళ్ళు నీ కూడా సమీపించింది పాట పాడింటు కదమ్ మళ్ళీ పాట పాడినా ఎందుకు వస్తున్నాయి తెగుళ్ళు చూడండి ఇంకొక అవకాశం దేవుడు ఇస్తుండేమో ఒకవేళ ఆ నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి వరకు టైం అంటాం దీన్ని ఆయన ముద్రలోనికి రావడానికి ఇంకొక అవకాశం ఇస్తుండేమో రాబోదినలు బహు కఠినమైనయి డిసెంబర్ వరకు నేను బహు భయంకరంగా ఉండబోతుంది ఈ లోకం హోల్ వరల్డ్ కొలాప్స్ జరిగే సమయానికి మనం సిద్ధమవుతున్నాం కాబట్టి పట్టణ గ్రంథం ఐదవ అద్యంలో మనం చూసినాము మొదటి వచనంలో అంత నేను డీట్ అవన్నీ కొంచెం క్రిందికి వెళ్ళిపోతాను మరియు లోపట్ను వెలుపట్ను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం ముందు ఆశ్ర నేను సూచించింది కాబట్టి ఏ సంబంధించిన విషయాలు మనం ఇక్కడ ధ్యానించినాం అటుపోయిన వారం మేమీ రెండు వారాల అక్కడ మనం ఏం చేస్తున్నామంటే ముద్రలు పుస్తకం ఉంది ఆ పుస్తకానికి ముద్రలు వేసిండు ఎవరు వేసి అంటే ఏసు ప్రభు వేసింది ఎందుకంటే ఈ పుస్తకము భవిష్యత్కి సంబంధించింది భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ విషయాలు అందులో చెప్పబడ్డాయి మళ్ళీ ఆ పుస్తకాన్ని ఎవరు చదివింది రోజు నీ చేతిలో ఉంది అది కానీ ఎప్పుడు చదవలే నీకు ఎప్పుడు తెలంగా రేపు ఏం జరగబోతుందో ప్రసంగి జ్ఞానంలో అంటాడు మనుషుల వల్ల కాదది మనుషులు భవిష్యత్తుని తెలుసుకోలేరు కానీ ఏసు ప్రభు తన దోసులకు ప్రవక్తలకు అది బయలుపరుస్తా అన్నాడు అందుకు ప్రసంగి గ్రంథానికి కృత నిబంధన గ్రంథానికి అదే వ్యత్యాసం ప్రసంగికి ఒక లిమిట్ వరకే దేవుడు బయలుపరిచేడు కానీ ఏసుక్రీస్తు నమ్ముకున్న నీకు నాకు ఆ లిమిట్ దాటి భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పించింది అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగిన మనము మనమెంతో ధనిలం యేసు ప్రభు నామ అవన్నీ బయలుపరిచింది ఈ ఈ యొక్క తెగుళ్ళు ఏ రీతిగా రాబోతున్నాయి దాని తర్వాత తేళ్లు ఏ రీతిగా మనుషులను కాటైపోతున్నాయి వాటికంటే వాటికి అంత డబ్బులు డబ్బుల వ్యామోహం రకరకాల బిజినెస్లు ఫార్మా కంపెనీసు హాస్పిటల్స్ అన్ని మనుషులను దోచుకుంటాయి అవి తేళ్ళు వాటి కాటు బహుభయంకరమైన కాటు భరించలేని కాటు నీ సంపాదన అంతా మనుషులు ఇంట్లో అమ్మేసుకుంటున్న నేను చదువుతున్న పేపర్లలో ఆస్తులు అమ్మేసుకుంటున్నారంటే కరోనా వైరస్ నుంచి బయటపడాలని కొరకు అయినా కానీ బయటపడలేకపోతున్నారు ఒక అవకాశం వచ్చినప్పుడు దేవుడు ఎవరు కూడా దాన్ని స్వీకరించాలి కన్నా గురించి మనం ఎన్నిసార్లు ధ్యానించినాం హైదరాబాద్ లో ఒక క్రైస్తవరాలు ఉండే అనే పేరు ఎందుకు సడన్ నాకు నోటికి వస్తుంది ఇప్పుడు ఎస్తిర్ ధనరాజ్ అనే పేరు ఎస్తిర్ ధనరాజు అనిల కుటుంబం నుంచి లక్షణ బంధు ఇప్పుడు క్రైస్తవత్వాన్ని తృణీకరించి పబ్ ఓపెన్ గా చెప్తుంది క్రైస్తవత్వంలో ఏది కూడా సత్యం లేదని రక్షణ రక్షణ అనుభవంలోకి వచ్చి కుటుంబం రక్షణ పొంది తల్లిదండ్రులంతా రక్షణ పొంది ఈమె పెండ్లైపోయినాక దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోయింది ఎందుకు అంటే బైబిల్లో ఉన్నది ఏది కరెక్ట్ లేదు వాళ్ళ పూర్వీకుల ఆత్మ పట్టిందా మీన్ తిరిగి ఈ లోకంలోకి తీసుకొని బహు కఠినంగా క్రైస్తవులు ఉల్టా తయారైపోతున్నారు ఎక్స్ క్రిస్టియన్స్ అంటారు వాళ్ళని మీరు యూట్యూబ్లో ఎక్స్ క్రిస్టియన్స్ కొట్టండి ఎంతోమంది క్రైస్తవులు తిరిగి ఈ ఈ లోకనికి వెళ్ళిపోతున్నారు విడిచిపెట్టేసి తర్వాత వాళ్ళనేది ఏంటంటే నాకు బైబుల్ అవసరం లేదు నేను యథార్థంగా జీవించాలా పరిశుద్ధంగా జీవించినట్టు నాకు బైబుల్ అవసరం లేదు అవి లేకుండా నేను పరిశుద్ధంగా జీవించగలను అన్న తీర్మానం కోళ్ళు అంటే మోసపోయిన ఆత్మలు ఇవన్నీ వారిని మోసగించినాయి వాళ్ళు సమర్థించుకుంటుంది నేను కరెక్ట్గా ఉన్నాను అనేసి కానీ ఒక దినం వస్తుంది ఆయన ఆయన దినాన్ని ఎవరు తాళగలరు ఎవరు భరించగలరు కాబట్టి ఆ ముద్రలు అంటే చరిత్రకి సంబంధించింది భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న దాన్ని చూపించేవాడు మన ప్రవ్వే కాబట్టి ఆయన తప్ప ఎవరు ఆ ముద్రలు విప్పలేడు అన్న విషయాన్ని మీకు చూపించిన అందుకే భాస్కర్ బ్రదర్ అంటుండే ఒకరోజు సార్ ఎన్నో స్థలాలను నేను చూసినాను సార్ మా ఓన్ చర్చలో చూసినాను ఇంకెక్కడెక్కడో చూసినాను ప్రకటన గ్రంథము ఆరంభించి దాన్ని కంప్లీట్ చేసిన ఒక్క బైబుల్ స్టడీ గ్రూప్ లేదు సార్ అన్నాడు నేను నవ్వుకున్నా ఎందుకంటే మన గ్రూప్లో మనం ఎన్నిసార్లు ధ్యానించినాం ప్రకటన గ్రంథం ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఆపనే ఆపం మనం ఎందుకంటే అది మనం తీర్మానించుకున్నాం మనకు ఆశ పుట్టింది కాబట్టి ఎందుకంటే ముద్రలు నువ్వు వేసిన ముద్రలు విప్పిన వాడు ఏసు ప్రభు మన స్వీకరించినప్పుడు నీకు అర్థం కావా ముద్రలు చాలా మంది రమ్మో నేను ఒక బిషప్తోనే మాట్లాడుతున్నా రిటైర్డ్ బిషప్ కర్ణాటక సిఎస్ఐ చర్చ్ బిషప్ పేరు చెప్పాను కాబట్టి ప్రాబ్లం లేదు మనకి ఈ బిషప్తోనే నేను చాలా దీర్ఘంగా మాట్లాడినా చాలా సార్లు మాట్లాడినా ఆయన మన వైఎంసీల బైబిల్ చెడుకి వచ్చి కూడా కూర్చున్నాడు ఆయన కూర్చొని మనం చెప్తున్న వాక్యాలన్నీ విన్నాడు ప్రకటన గంధం విని బయటకు వచ్చినా కానీ అతను అంటున్నాడు సార్ ఆ ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నాను కానీ నేను ఎన్నో వాక్యాలు చెప్పడం అన్ని ప్రార్థన చేయడమ్మా కానీ నాకు ప్రకటన గ్రంథం ఏం అర్థంగా సార్ అంటాడు ఒక బిషప్ నాతో మీరు చాలా గ్రేట్ సార్ మీరు ప్రకటన గ్రంథం కానీ సార్ అన్నాడు చెప్పండి మనం గ్రేటా మనకు అనుగ్రహించిన వాడు గ్రేట్ కదా ఏస్ప్రో అనుగ్రహించే వాడిని మనకి ఎందుకంటే అవి చిహ్నపరమైన సింబాలిక్ ఉన్నాయి పశుధాత్మ అభిషేకం లేనివాడు దానిలో తరబి పొందిన వాడు వాటిని గ్రహించలేడు నువ్వు ఎంత గొప్ప సేవకుని కావచ్చు ఎంత గొప్ప సేవకరాలు కావచ్చు తరతరాలు క్రైస్తవ కుటుంబాలు కావచ్చు ఈరోజు కూడా నీకు ప్రకటన గ్రంథంలో ఏం జరుగుతుందో ఏముందో తెలియదు ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రకటన గ్రంథంలో ఏం రాయబడిందో ఇవి నీకు ఏమీ తెలివు ఎంత మోసపోయింది క్రైస్తవ జీవితం అనేది బాధకరంగా ఉంటుంది వీటిని ధ్యానిస్తుంటే ఏ చర్చలో ధ్యానించారు ఏ పాస్టర్ చెప్పాడు ప్రకటన గ్రంథాలు ఏముందో ఎందుకంటే ఆయనకే తెలియదు కాబట్టి ఓపుక ఉందా అంటే అది లేదు నేర్చుకుందామా అంటే కాలం దాటిపోయింది వయసు దాటిపోయింది ఇప్పుడు ఎవడు పోయి బ్రదర్ ఇవన్నీ మనమేమో ఉపాసలు అంటూ కొన్ని గంటలు వందల గంటలు అవర్స్ అవర్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ రికార్డింగ్స్ చేసి పెట్టిన మనం ఇవన్నీ భవిష్యత్ తరాలు నేర్చుకుంటే మనం గానే కాదు మన తరంలో ఎవడు వీటిని గ్రహించండి నాకు తెలుసు ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు అదే విషయం బయలుపరిచింది మీకు నేను చూపించిన మీ గుంపులనే వాటిని స్వీకరించలేదు మీ వాళ్ళే వాటిని స్వీకరించలేదు కానీ ఒక తరం వాళ్ళు వీటి రికార్డింగ్స్ వింటారు ఇంటర్నెట్లో మీరు పెట్టినాయి వాళ్ళు దాని నుంచి లాభం పొంది వారు మరి విశేషమైన సేవ చేస్తారండి చూడండి అది విధానం కానీ నేను మటుకు దీన్ని విడిచిపెట్టాను నా తరంలో నేను నేర్చుకుంటా వీటిని నేర్చుకొని నేను భవిష్యత్ తరానికి వీటిని సిద్ధపరచుకుంటాను వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు మానవాళ్ళు కావచ్చు ముని మానవాళ్ళు కావచ్చు ఎవడన్నా కావచ్చు ఏ బ్రదర్ సిస్టర్ పిల్లలు కావచ్చు వాళ్ళు నేర్చుకుంటారు వీటిని కానీ నువ్వు నేర్చుకోలేవు నాకు తెలుసు ఎందుకంటే నువ్వు ఇంకా శారీరకంగానే బాధపడుతున్నావు ఇంకా నీ కుటుంబము నీ పిల్లలు నీ శరీరము నీ ఆరోగ్యము ఇదే నీ బాధ ఏ రోజు కూడా ప్రభు చిత్తాన్ని గ్రహించి దానిపై రకరంగా పోయింది లేనే లేదు ను నావు అని దుఃఖపరచడం కాదు నా విషయం కానీ ఈ విషయం గ్రహిస్తున్నాను రక్త సంబంధికులు కూడా గ్రహించలేకపోతున్నారే నా సొంత కుటుంబంలో నేను చెప్తున్నాను తమ్ముళ్లే మంచి సేవకులు ఒక్కొక్కరికి స్వసత వరాలు గంభీరంగా వాక్యలు చెప్పేవాళ్ళు ఈరోజు ఏం చేస్తారో కూడా నాకు తెలియదు నాకంటే ఎక్కువ విశేషమైన జ్ఞానం ఉండే బైబుల్ జ్ఞానం నన్ను మించిన వాళ్ళు వాళ్ళందరూ సేవకులు తముళ్ళు లాస్ట్ వాడైతే ప్రార్థన చేస్తే ఎటువంటి రోగం మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంత పవర్ఫుల్ సేవ అంత పవర్ఫుల్ అభిషేకం ఉంది ఆయనలో ఈరోజు ఏం చేస్తుండో ఇవ్వగలిదు నాకైతే బాధ అనిపిస్తూ ఉంటుంది ఇక మా తల్లిదండ్రులు చేసే విపరీతమైన సేవ కర్నూలు ప్రాంతంలో కర్నూలు దగ్గర ఒక చర్చ్ గూడూరు గూడూరు అనే విలేజ్ లో మా ఫాదర్ సేవకుడు ఆయన అక్కడ చర్చ్లో వ్యాఖ్యలు చెప్పేవాడు సువార్త పనిచేసేవాడు ఎవరన్నా సేవకులు వస్తే బయట దేశం నుంచి వాళ్ళని తీసుకొని పోయేవాడు అక్కడికి ఆ ఊర్లో ఎంతోమంది పిల్లలకి మా ఫాదర్ పేరు పెట్టుకున్నారు అంతగా సేవ చేసిండు కానీ ఈరోజు నాకు బహు దుఃఖకరం అనిపిస్తుంది ఏం చేస్తున్నారు ఈరోజు మా తమ్ముళ్ళు తల్లిదండ్రులు చేసినట్లు పిల్లలు చేయలేకపోతున్నారు సేవ మరీ క్రైస్తవ జీవితాలు చేసే తల్లిదండ్రులు సేవకులే కాదు అసలు పిల్లలకు అసలే ఆశ ఇంకా శారీరకమైన సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్నారు అనారోగ్యాలతో కొట్టుమిట్టాడుతున్నారు ఆర్థిక స్థితితోని కొట్టుమిట్టాడుతున్నారు కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు ఎప్పుడు ఆయన చిత్తాన్ని గ్రహిస్తారు ఎప్పుడు ఆయన రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడతారు ఇంకా అయిపోయింది టైం ఎక్కడుంది లాస్ట్ మూమెంట్స్ లో మనం ఉన్నాం ఇప్పుడు ఏ క్షణంలో ఇవన్నీ మనకు తెలియగలదు ఏషావు నేను ఎన్నిసార్లు జ్ఞాపకం చేసిన హిబ్రల్ రష్టపత్రికలో ఒక పూటి కూటి కొరకు తన చేస్త హక్కును అమ్ముకున్న ఏషావు వంటి భ్రష్టుడు మీలో ఉంటారేమో చూసుకోండి అని క్రైస్తవు జీవితం ఏషావు లాగా పౌలు ప్రవచించిండి అది నెరవేరుతుంది రోజు ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే త్వరగా వ్యాక్సిన్ తీసుకోండి బ్రదర్ కానీ నేను ఇది ఎప్పుడో చెప్పిన పోయిన జబర్దస్తి రాబోతుంది జబర్దస్తిగా మిమ్మల్ని వ్యాక్సిన్స్ ఇస్తారు ఇవ్వకపోతే ఇప్పుడు సర్టిఫికేట్స్ వస్తున్నాయి నేను నిన్న చూసిన ఎవరెవరు వ్యాక్సిన్స్ తీసుకున్నారో వాళ్ళకి మొబైల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది కంగ్రాచులేషన్స్ నువ్వు వ్యాక్సినేటెడ్ నీ సర్టిఫికేట్ రెడీగా ఉంది డౌన్లోడ్ చేసుకో ఎందుకంటే ఈ సర్టిఫికేట్ లేకపోతే రేపు నేను ఉడిపి హోటల్లో ఇడ్లీ తిండి కూడా రానియారు నిరాణి హోటల్లో బిర్యానీ రానియారు చాయ్ బండోడు కూడా రానియ్యారు నీ దగ్గరికి స్కూల్స్ లో సీట్ ఇవ్వరు ఇంటర్వ్యూలో లెటర్ ఆధార్ కార్డు లేకపోయినా ఉద్యోగిస్తారు కానీ ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేకపోతే నీకు ఇంటర్వ్యూలో ఎంటర్ కూడా రానియారు బహు భయంకరకరంగా ఉంది చెప్పండి సమర్థించుకుంటారా ఉద్యోగం కొరకు సర్టిఫికేట్ కావాలన్నా ఇడ్లీ తినడానికి వరకు సర్టిఫికేట్ కావాలన్నా ఎప్పుడు కూడా మనం వ్యతిరేకం కాదు వ్యాక్సిన్స్ గురించి ఎప్పుడు వ్యతిరేకం చెప్పిన ఎందుకంటే చిన్నప్పుడు అన్ని తీసుకున్న వాళ్ళమే కదా అప్రాప్రియట్ టైం గురించి మనం ఎదురు చూడాలా అది ప్రభు వలన మనకు కలిగిందన్న నేను మీకు అనేక విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఈ గ్రంథపు చుట్ట గురించి మనం ధ్యానించినము మూడవ వచనంలో పరలోకం అందు భూమి మీద కానీ భూమి క్రింద కానీ అంటే మూడు సృష్టం మూడు లోకాలు ఇక్కడ పరలోకం భూమి ఉంది భూమి క్రింద మూడు లోకాలు ఈ మూడు లోకాలు కాకుండా ఇంకా నాలుగు లోకాలు నేను చూపించిన ఆదికాండం రెండవ అధ్యాయం మూడో అధ్యాయంలో మొత్తం ఏడు లోకాలు ఉన్నాయి ఏడవ లోకంలో మన ప్రభు ఉంటాడు అది లాస్ట్ అన్నట్టు పైన ఆకాశంలు మహా ఆకాశంలు కాబట్టి ఈ ఈ లోకాలన్నీ చూసే అవకాశం నీకు ఉంది కానీ నువ్వు చూడలేదు ఎందుకు తెలుసు నీకు తలంపే లేదు అటువంటిది నాకుంది ఆ తలంపు నేను ఇవన్నీ పోయి చూడాలను కొంత మనకు చూడగలిగిన నేను కొన్ని లోకాలు పోయి చూడగలిగిన నేను కళల రూపకంగా దర్శన రూపకంగా పోయి చూడగలిగిన అది ఆశ ఆశ లేని వాటిని చేసినట్టు ఏదో విధంగా ఏదో ప్రార్థన చేసుకుంటాడు ఏదో విధంగా వాక్యం చదువుకుంటాడు అదే వాక్యం పోయి వాక్యం చెప్తారు సండే చర్చలో కాలం కలిగిపోతా ఉంటుంది అంతే వాటిని వాటిని చూసలేడు చూడలేను చూడలేడు కాబట్టి అది ఆ గ్రంథపు చుట్టని విప్పడానికి ఎవరికి యోగ్యత లేదు చేసినప్పుడు తప్ప అన్న విషయం నేను మీకు చూపించిన అందరు ఏడుస్తున్నారు ఎవరు ఇప్పగలంటే ఏడవద్దు ఏడవద్దు యోహోను ఇదిగో నువ్వు చూడబోతున్న చూడు గౌరవపిల్ల ఉంది అక్కడ ఏడవ వర్షాలు చూస్తాం మనం అది మన ప్రభు ఆ యొక్క గ్రంథా తీసుకొని దాని చుట్టలని ఆ ముద్రలను విక్కునకు యోగ్యుడైన ఆయన ఎందుకంటే మన పాపల నిమిత్తమై వధింపబడిన వాడే రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ తొమ్మిదవ వచనంలో ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొనుక్కున్నాడైనా నాకు ఇది చాలా ఇష్టమైన వాక్యం ఇది తొమ్మిదవ వచనం ఆయన కొనుక్కున్నాడు కాబట్టి జాగ్రత్తగా మనల్ని కాపాడతాడు ఈ వైరస్ కాలంలో ఈ తెగుళ్ల కాలంలో నీకు ఈ అనుభవం ఉండాలని నేను కొనుగడ్డ కొనబడ్డవాడను కాబట్టి ఇప్పుడు నేను వస్తువు కొనుక్కొచ్చుకుంటే ఇంట్లో జాగ్రత్తగా భద్రపరచుకుంటాను మన ప్రభు కూడా అంతే మనల్ని కొనుక్కున్నాడు ప్రపంచం నుంచి కాబట్టి జాగ్రత్తగా మనల్ని కాపాడుకుంటాడు ఆయన అది విధానం ఎందుకు కొనుక్కున్నాడు కూడా ఉంది కదా పదవర్షాలు చూపిస్తాను నేను చూపిన వారం మా దేవునికి వారిని వారిని ఒక రాజ్యము గాను యాజకులను గాను ఇవి రెండు గుణగణాలనివి బిలీవర్స్కి గుణగణాలు ఇవి రెండు నువ్వు ఒక రాజ్యు ఓ యాజకుడు ఇది మెల్కీ సిదగ క్రమం మెల్కీ సిదగ క్రమం నువ్వు రాజువు యాజకునివి కానీ ఈరోజు సేవా జీవితంలో అట్లా కనిపించరు వాడు ఒక్కడు యాజ ఒక్కడు కూడా రాజులాగా కనిపించాడు ఒక్కడు యాజకులాగా కనిపించాడు రాజు అంటే ప్రజల బాగోగులు ఆలోచించేవాడు ఎక్కడుంది అది ప్రజల మీద పడి జీవించేవాళ్ళు యాజకుడు ప్రభుకి ప్రతినిధిలాగా ఎక్కడున్నారు ఇక్కడ వీరు తప్ప ఎవరు కూడా భూలోకాన్ని ఏలరంట కృత పాట వీళ్ళు తప్ప ఎవరికి రాదంట పరిపాలన చేయడం కాబట్టి మన ప్రభువే నిన్ను ఒక రాజు గాను ఒక యాజకుని గాను తయారు చేసిండు రాజు అనేవాడు ప్రజలని ఆదరించేవాడు నేను ఒక బ్రదర్తో మాట్లాడుతున్నాను మధ్య బ్రదర్ బ్రదర్ ఎంత ఖర్చు అవుతుంది బ్రదర్ హాస్పిటల్స్కి లక్ష లక్షలు పోతున్నాయి బ్రదర్ అంతే మళ్ళీ నువ్వు ఎప్పుడు కూడా పేదవాళ్ళ మీద పెట్టలే లక్ష లక్షలు కాబట్టి నీ పైసలు ఆ రీతిగా వ్యర్థమైపోతున్నాయి నువ్వు ఏ రోజు కూడా వేలు వేలు ఖర్చు పెట్టలే దేవుని సేవలో పేదవాళ్ళ మీద ఆనాథాల మీద విధానాల మీద రోగుల మీద చెరసలలో ఉన్న వారికి ఎప్పుడైనా పోయి ఉపశ వాళ్ళకి ఏమైనా ఆదరించినావును వాళ్ళకి ఏమైనా ఆహారం పెట్టినావును అనాథ ఆశ్రమంలో ఏ రోజైనా నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న పిల్లలకు అన్నం పెట్టినావు నువ్వు ఎప్పుడు చేయలేదు నువ్వు వాళ్ళకి ఎప్పుడైనా మంచి గిఫ్ట్స్ ఇచ్చినావా వారికి పోయి మంచి బట్టలు ఇచ్చినావా నువ్వు ఎప్పుడు చేసినావు ఇవన్నీ ప్రభు అన్నాడు అవి చేయమని చెప్పిండు మనకి నువ్వన్నీ ఎప్పుడు చేయనప్పుడు నువ్వు రాజు ఎట్లయినావు చెప్పు చాలా మంది చెప్తారు రాజుల వంశము యాజక సమూహం అంటాడు నువ్వు ఏ రోజు రాజులాగా జీవించలే ఏ రోజు యాజకులాగా జీవించలే యాజకురా లాగా నువ్వు జస్ట్ చర్చికి పోయి ప్రేయర్ చేసుకొని ఇంటికి పోయి పండుకొని తినేసి వెళ్ళిపోయినావు నీ సెక్యులర్ లైఫ్ నీ ప్రొఫెషన్ నీ కెరియర్స్ చూసుకున్నావు కానీ ఏ రోజు కూడా నువ్వు యాజకం పని చేయలేదు ఏ రోజు కూడా నువ్వు బలి అర్పించలేదు అంటే స్థుతులు అర్పించలేవు దేవునికి సమాజంలో ఆయన నీతిని ను ఏ రోజు ప్రకటించలేదు ను ఎట్ల యాజకునివైన యాజకురాలువైనవు స్వార్థము ధనాపేక్షతో జీవించిన వాడవే జీవించిన దానవే కానీ నువ్వు ఏ రోజు కూడా రాజులాగా ఆడంబరంగా జీవించి మనుషుల బాగోగులు చూసుకున్న వాడవు కానే కాదు చూసుకున్న దానవు కానే కాదు కాబట్టి నువ్వు ఎట్లా కొనబడ్డవు నువ్వు నువ్వు ఏ రీతిగా చెప్పగలవు నేను దేవుని బిడ్డవని అంత అబద్ధకులు ఎందుకంటే దేవుని బిడ్డ అని చెప్పుకునేవాడు మళ్ళీ ఎక్కడ రాజులాగా జీవించిండు వాడి సంపాదనలో అంటాడు నేను దశభాగం ఇచ్చిన ఎక్కడ పోయించావో నీకు తెలుసా ఆ దశభాగం ఏమైంది కూడా అది ఎవరికి పోవాలన్నో వాళ్ళకి పోయిందా పిల్లలకు పోయిందా అనాథలకు పోయిందా పేదవాళ్ళకు పోయిందా విధులకు పోయిందా రోగిగ్రస్తులకు పోయిందా నిస్సాయిత స్థితిలో ఉన్న వాడికి పోయిందా ఏ రోజు పోలేదు కదా నీ డబ్బంతా వృధా చేస్తే నువ్వు నీ స్వార్థం కొరకు నీ గృహం కొరకు నీ ఆస్తుల కొరకు నీ ఇన్వెస్ట్మెంట్ల కొరకు అంత ఖర్చు పెట్టుకుంటూవే నీ సదుల గురించి ఏ రోజు రాజులాగా ఇతరుల బాగులు చూడలేదు నువ్వు ఏ రోజు నువ్వు సేవ జీవితంలో ఒక్కరికి శువార్త ప్రకటించి ఒక ఆత్మను రక్షించలేకపోయినావు ఇన్ని సంవత్సరాలు వృద్ధాప్యంలోకి వచ్చేసినావు కాళ్ళ టైంకి సిద్ధపడుతున్నావు ఒక ఆత్మను సంపాదించుకోలేకపోతేవే నువ్వు నువ్వు ఎట్లా యాజలకునివి ఈ వాక్యం ప్రకారంగా అందుకే ఇవన్నీ చదవనీయాడు వాడు సైతన్ కానీ వాక్యం మొదటి అధ్యయనం చూసిన దీన్ని చదివేవాళ్ళు ధన్యులని దేవుడు మనకు అవకాశం ఇచ్చిండు కాబట్టి నేను ముఖ్యంగా మీకు ఈరోజు చూపించాల్సింది ఏంటంటే ఇది ఈ అధ్యాయం ఐదవ అధ్యాయం అంతా దేనికి సంబంధించిందంటే ఒకసారి చూడండి ఈ ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతాయనది అక్కడ ఎనిమిదవ వర్షంలో మనం చూసినాం ఆయన దానిని తీసుకొనిప్పుడు ఆ నాలుగు జీవులను ఇవి చూడండి చాలా వింత రకంగా కదా అక్కడ రకరకాల జీవులు ఉంటే ఎన్నిసార్లు చూపించిన మీకు దేవదూతలు రకరకాల జీవులు ఉంటాయి అక్కడ తర్వాత నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకున్న ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్లి ఎదుట సాగిలపడేరి ఈ పాత్రలు పరిశుధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథంను తీసుకొని దాని ముద్రలు విప్పటకు యోగుడవు అని చెప్తున్నారు కాబట్టి సాక్మిష్ణర్ యేశ్వరావు తప్ప ఎవ్వరు వీటిని విప్పారు ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రంథం దేనికి సంబంధించింది ఇందులో ఏమున్నాయి ఏడు ముద్రలు దేనికి సంబంధించినవి ఇది సిద్ధపరుస్తుంది నిన్ను ఇప్పుడు స్టార్ట్ అయిన శ్రమలని ఏంది ఈ శ్రమలని చెప్పడమే ఈ ఏడు ముద్రలకు సంబంధించింది నేను సిద్ధపరుస్తుంది ఎటువంటి శ్రమలు ఉండబోతున్నాయని బూరలు విప్పినప్పుడు బూరలు ఊదినప్పుడు ఏడు బూరలు ఊదినప్పుడు శ్రమలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఈ మొదటి ఈ ముద్రలు విప్పడం అన్న విషయాన్ని నేను చూపిస్తున్నా ముద్రలు విప్పడము సాధ ఏమంటాం ఒక రకమైన ఇంట్రొడక్షన్ అంటాం ఏం జరగబోతుంది ఎటువంటి శ్రమలు రాబోతున్నాయి ఎటువంటి తెగులు రాబోతున్నాయి ఎటువంటి కష్టాలు రాబోతున్నాయి అవన్నీ నేను స్టార్ట్ చేసిన మీకు ఆల్రెడీ చూపించిన కాబట్టి ఇప్పుడు సిద్ధపరుస్తుంది అన్నట్టు మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరగబోతుంది ఆయన ఒక్కరు తప్ప ఎవరు వాటిని విడగొట్టలేరు బ్రేకింగ్ అంటాం అంటే ఆ ముద్రలను కట్ చేసేటోడైనా సీల్ చే సీల్స్ ని కట్ చేసేటోడైనా ఆయన తప్ప ఎవరు సీల్ చేయలేరు ఆయన తప్ప ఎవరు బ్రేక్ చేయలేరు సీల్స్ కాబట్టి ఈ సీల్స్ విప్పినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మనకు తెలుసు గుంపులు మతపరమైన క్రైస్తవ గుంపులు నాలుగని అది మళ్ళా నేను స్టార్ట్ చేస్తే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కొత్త వాళ్ళకి క్రైస్తవ గుంపులు నాలుగు గుంపులను నేను చూపిస్తా ఉంట బైబుల్ ఎన్నిసార్లు ఈ సీల్స్ ఓపెన్ అయినప్పుడు ఈ నాలుగు గుంపులకు ఏమవుతుందో అక్కడ రాయబడింది అన్నట్టు మొదటి గుంపు యాజకుల గుంపు రెండవ గుంపు పెద్దల గుంపు అంటే చర్చ్ లీడర్స్ అన్నట్టు వాళ్ళు గుంపు మ గుంపు నాలుగవ గుంపు అది బయట ఉండే గుంపు ఎందుకంటే ప్రభు బయట ఉండు కాబట్టి బయట నుంచే నేను వెంబడించే గుంపు కాబట్టి లోపల మూడు గుంపులు ఉంటాయి ఎప్పుడు చర్చిలో నాలుగో గుంపు ఎప్పుడు బయట ఉంటుంది ఎందుకంటే గొరపిలు ఎక్కడ పోతే అతనితో వెళ్తారు వీళ్ళు ఆ గుంపులో నేను నువ్వు ఉండాలా నేనైతున్నా నేను తీర్మానించుకున్నాను ఎప్పుడు టూ థౌసండ్ సిక్స్లోనే అందుకే నేను బయటనే ఉంటాను ఎప్పుడు లోపల ఉండను నేను లోపల ఈ మూడు గుంపులు ఉంటాయి యాజకుల గుంపు పెద్దల గుంపు కాంగ్రిగేషన్ మూడు గుంపులు ఈ మూడు గుంపులు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావు ప్రభు బయట ఉంటే నువ్వు లోపల ఏం చేస్తావు అన్న విషయాన్ని నేను ఇప్పుడు మరోసారి జ్ఞాపకం చేస్తున్నా నువ్వు ఎట్లా చెప్పగలవు బ్రదర్ ఈ నాలుగు గుంపులు అని దానికి సంబంధించిన ఎన్నో వాక్యాలు నేను గతంలో చూపించిన గత ఆరు పది సంవత్సరాల నుంచి ఆరు పది సంవత్సరాల దగ్గరగా రికార్డింగ్స్ అన్ని చూపించిన వాక్యాలతో పాటు ఇవి నాలుగు గుంపులని ప్రట గ్రంథము చివరి అధ్యాయాలు కూడా చూపించిన నాలుగు గుంపులు ఉంటాయని ఒకసారి చూడండి ప్రట గ్రంథము చివరి అధ్యాయంలో ఒకసారి చూపించి మళ్ళా తిరిగి నేను బ్యాక్ వస్తాను పదకొండవ వచనం చూడండి ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో లాస్ట్ ఇంకా ఎండ్ టైమ్స్ వరకు వస్తూనే ఉంటాయి నాలుగు గుంపులు చర్చ్ సిస్టమ్ నాలుగు గుంపులు ఉంటాయి చూడండి అన్యాయం చేయివాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము ఇది ఫస్ట్ గ్రూప్ సెకండ్ అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము ఇది సెకండ్ గ్రూప్ ఇప్పుడు థర్డ్ గ్రూప్ నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండనిమ్ము ఇది థర్డ్ గ్రూప్ ఇది లాస్ట్ గ్రూప్ పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇది లాస్ట్ గ్రూప్ ఎండ్ టైమ్స్ వరకు ఈ లాస్ట్ గ్రూప్స్ ఉన్నాయి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం వరకు వీళ్ళు ఉంటారు ఈ రో ఈ లోకము ముగించేంత వరకు ఈ నాలుగు గ్రూప్స్ ఉంటాయి లేదు బ్రదర్ మేము ఇవేమి చూడకుండా ఈ వైరస్ హిట్ కాకముందే చర్చ మాయమైపోయిండాల్సింది ఎత్తబడాల్సింది కానీ ఉంది చర్చ రోజు నేను చూపించిన ఎన్నిసార్లు వాక్యాలు చర్చి ఎత్తబడదు శ్రమలలో ఉంటుంది చర్చ్ అబద్ధ బోధను ఆశ్రయించి మోసపోయింది రోజు చర్చ్ సిస్టమ్ ఎండ్ టైమ్స్ లో ప్రపంచం గ్లోబల్ స్కేల్ ఇదే టీచింగ్స్ ఇవేవి చేయకుండా మాయమైపోతాయి ఇప్పటి కూడా ఇంటర్నెట్లో మీరు చూస్తారు కరోనా వైరస్ లాస్ట్ ఇయర్స్ అటెండ్ కదా త్వరలో చర్చ్ ఎత్తబడుతుందని ఎంతోమంది వాక్యాలు పెట్టుకుంటున్నారు యూట్యూబ్లో ఎత్తబడాల్సింది వాడు ఎప్పుడు వాడు కూడా మిగిలిపోయాడు కదా వీళ్ళు అన్యాయం చేస్తున్నారు అన్నట్టు అంటే న్యాయాన్ని తరలించేసి తప్పించేసేది వాక్యాన్ని తారుమారు చేసి పడేసేది ఈ మొదటి మూడు గుంపులు నీతిమంతుడు అంటే కాంగ్రిగేషన్ పరిశుద్ధుడు బయట ఉంటాడు వాడు ఎప్పుడు ఈ మొదటి గ్రూప్స్తో పాటు ఎప్పుడు కలిసి ఉంటాడు వాడు కీర్తన గ్రంథం మొట్టతలు కూడా దుష్టుల ఆలోచన దుష్టుల ఆలోచన చెప్పున పాపుల మార్గమున అపహాసగాలు కూర్చుండే చోటున ఈ మూడు గుంపులు నాలుగో గుంపు యహో ధర్మశాస్త్రాన్ని దివరథలు ధ్యానించే గుంపు దుష్టులు అన్యాయంగా జీవిస్తారు పాపులు అపవిత్రంగా జీవిస్తారు అపాసకులు బయటికి నీతిమంతులే కానీ అంతా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ లైఫ్ వాళ్ళ నీతిమంతులాగా కనిపిస్తారు కానీ పరిశుద్ధతులే పరిశుద్ధులే యథార్థంగా జీవిస్తారు వాళ్ళు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా నీతిమంతులాగా ఉన్నావా ఈ డిఫరెన్సెస్ కూడా నీకు తెలువ లేకుంటే పదకొండో అధ్యాయంలో ఆ విషయం క్లియర్గా ఎందుకు దేవుడు చూపిస్తారు మనకు లాస్ట్ చాప్టర్ బైబిల్లో లాస్ట్ చాప్టర్ నాలుగు గుంపులు చాలా క్లియర్గా కాబట్టి ఇప్పుడు నేను ఐదవ అధ్యాయాన్ని ముగించేస్తున్నాను వచ్చే వారం ఆరో అధ్యాన్ని నేను చూపించబోతున్నాను చాలా కష్టతరమైంది ప్రేయర్ఫుల్ ఉండాలా ఫాస్టింగ్ ప్రేయర్స్తోనే ఉండాలా వీటిని అర్థం చేసుకోవాలంటే ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రము ఎంతో ఆనందకరమైంది జుంటి తినే ధరల కిందగా పాట వింటున్నారు ఆయన నామం ఆయన వాక్యం జుంటి తినే ధరల కంటే ఎంతో మధురమైంది నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో హని తింటున్నా ఫస్ట్ టైం తిన్నాను ఇంతకుముందు రకరకాల హని కానీ ఆ వెంకన్న విలేజ్ నుంచి ఒక హనీ తీసుకొచ్చిండు ఆ రా హని కదా రా అంటే పచ్చిది రిఫైన్డ్ హని అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతుంది దాన్ని ఏం చేస్తారు తేనె పట్టు నుంచి పట్టుకొచ్చినాక ఆ దాన్ని పిండినాక వేడి చేస్తారు వేడి చేస్తే పలచగవుతుంది హనీ తేనె తేనెని వేడి చేస్తే పలచగవుతుంది మైల్డ్ గా వేడి చేస్తారు ఎక్కువ వేడి కూడా చేయరు మైల్డ్గా వేడి చేస్తారు కొంచెం వేడి చేస్తారు వేడి చేస్తే పల్చగవుతుంది అంటే కొంచెం నీళ్ళలాగా తయారవుతుంది అప్పుడే అది ఫిల్టర్ అవుతుంది లేకుంటే తేనె ఫిల్టర్ కాదు గట్టిగా ఉంటుంది కదా విస్కాసిటీ అంటారు దాన్ని విస్కస్గా ఉంటుంది తేనె దాన్ని మైల్డ్గా వేడి చేస్తే నీళ్ళ లాగా తయారైతే అప్పుడు ఫిల్టర్లకి వెళ్ళి బయటకు ఆ తేనె టీగల గుడ్లు కానీ వాటి కొండీలు కానీ వాటి కాళ్ళ ఇవన్నీ ఫిల్టర్ అయిపోతాయి అందులో అయితే ఈ రాహని అంటే పచ్చిది ఎట్లుంటుంది అంటే పుప్పొడి రకరకాల చెట్ల పువ్వులలో నుంచి తీసుకొని వస్తుంది కాబట్టి ఆ తేనె టీగలు ఆ పువ్వులలో ఉండే పుప్పోళ్ళు అన్నీ తీసుకొస్తే ఎన్నో రకరకాల పువ్వులు కొన్ని వేల రకాల పువ్వులు ఉంటాయి కదా ఆ పుప్పోళ్ళు అన్నిటినీ తీసుకొస్తే కొందరికి పుప్పోళ్ళు పడవు అలర్జీ అవుతుంది గొంతంతా ఇరిటేటింగ్ ఉంటుంది దగ్గు మరి కొందరికి అందులో నుంచి రకరకాల స్వస్సతలు వస్తూ తేనె గురించి మాట్లాడుతుంటాడు బైబిల్లో అవి స్వస్థతనిచ్చాడు కాబట్టి ఆయన వాక్యము తేనె కంటే మధురమైంది ఎవడు ఆ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాడో వాడు ఎన్నింటి నుంచి తప్పించుకుంటాడు క్లుప్తంగా నేను ఇంకొక పది నిమిషాలు పదకొండు నిమిషాలు తీసుకొని ఫైవ్ మినిట్స్ని క్లుప్తంగా ముగించేస్తాను ఈ ఐదవ అధ్యాయంలో మనం చూసిన ప్రకారంగా ఆ ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతుంది అంటే అర్థం చేసుకోవాలంటే నువ్వు లేవియా కాండము ఇరవై అధ్యాయానికి వెళ్ళిపోవాలా కానీ అది నేను చూపించదు ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ చూసినాం ఓల్డ్ రికార్డింగ్స్ మీరు చూస్తే అవన్నీ ఉంటే మళ్ళీ లాంగ్ టర్మ్ వాటిని డిస్క్రైబ్ చేయడం కష్టం కాబట్టి ఒక్కటే వాక్యాన్ని నేను ఐదవ అధ్యాయంలో చూపించేసి ఇప్పుడు ముగిస్తే ఎందుకంటే లేవ్యకాండము ఇరవై అధ్యాయంలో ఏమని మనం చూస్తున్నామంటే ఆయన వాక్యాన్ని ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రకారం జీవించితే నీకు ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి లేకపోతే ఎన్నో శాపాలు వస్తాయి ఆ శాపాల గురించి ఎంత దీర్ఘంగా ఉందో పుస్తకం అంతా ఇరవై అధ్యాయం లేవ్యకాండము ఇరవై ఆరో అధ్యాయం వచనం నుంచి మీరు చూడండి ఇంటి తర్వాత ఈ రోజు ఈ వైరస్ ఎందుకు వచ్చిందంటే అక్కడుంది నేను చూపించిన వాడు ఎందుకు వచ్చినాయి అన్నాడు తిరుగుబాటుతనం చేసిన వారిని నిర్లక్ష్యంగా జీవించిన వారిని విచ్చలివిడిగా జీవించే వారిని ముసలం ముసలెమ్మ ముచ్చట్లు లోకాతీతంగా జీవించేవారి పరిశుద్ధంగా లేని జీవితాలు లోకంతో సమాధాన పడిన జీవితాలు వాటన్నిటికీ బుద్ధి చెప్పడానికే ఇది బయలుదేరింది అని లేవి అకాండము ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనంలో మనం చూస్తూ ఉంటాం అక్కడ నుంచి క్రింది వరకు పోతుంటాం ఒక్కటే నేను ఇంకా చూపించేస్తే ఇంకొక వాక్యాన్ని ముగిస్తాను ఐదవ అధ్యాయంలో మనం చూస్తున్నాం మరో ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో దానికి ముందు ఒక్క ఒక వచనాన్ని చూపించేసి లేవకాండము లేవ్యకాండము ఇరవై అధ్యాయము బురండవ వచనంలో చూడండి లేవ్యకాండము ఇరవై ఆరవ అధ్యాయము రెండవ శాయం నేను నియమించిన విశాంతి దినములను మీరు ఆచరింపగలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను అని నేను యహోవాను మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆగిలను అనుసరించి ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించడలా ఈ మూడు అన్నట్టు నా కట్టడలను బట్టి నడుచుకోనాల నా ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించడలా ఇది క్రైస్తవ జీవితం విని వినిపోవడం కాదు వాటిని బట్టి నడుచుకోవాలా విన్న ప్రతి వాక్యాన్ని పాటించాలా నా ఆగిలను ఆచరించాలా వాటిని అనుసరించి నీ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకోవాలా అప్పుడే నీ మీ వర్షకాలంలో మీకు వర్షం ఇచ్చేదను మీ భూమి పంటలు ఇచ్చను అంటే మీరు మన ఆశిస్తాను ఆరో వర్షంలో మీ మీ ఆ దేశంలో నేను మీకు క్షేమం కలిగజేసేదను ఈరోజు ఎక్కడున్న చెప్పండి నీ దేశానికి నీ క్షేమం ఉందా ఇంట్లకెళ్ళి బయటకు పోతే నీ క్షేమ ఉందా ఎందుకు లేదు చూడండి మీరు పండుకున్నప్పుడు ఎవడు మిమ్మను భయపెట్టడు నిద్రలో నిద్ర పోవాలంటే భయపడుతున్న రోజు మనుషులు నిద్రలో ఏమైపోతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు మీరు మీ శత్రులను తరిమేదరు వారు మీ ఎదుట కడ్గం శిత పడేదరు ఇవన్నీ ఆశీర్వాదాలు అన్నట్టు నా మందిరంను మీ మధ్య ఉంచేదను మీ అందు మనసు అసహ్యపడదు చూడండి ఈరోజు అసహ్యపడుతుంది ఎవరిని చూసి చెప్పండి అనిలను చూసా క్రైస్తలను చూసా ఎవరిని చూసి అసహ్యపడుతుంది దేవుడు చెప్తామంటే బాధాకరం అనిపిస్తుంది ఎందుకు ఇంతమంది పాస్టర్స్ చనిపోతున్నారు మొత్తమైన వాక్యాన్ని తారుమారు చేసేసింది క్రైస్తవ జీవితం ఈరోజు ఇప్పుడు చూడండి పదక పద్నాలుగు మీరు నా మాట వినక నా ఆగలన్నిటిని అనుసరింపక అన్నిటినీ ఇక్కడ మీరు నా మాట వినక నా ఆగలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆగలన్నిటిని అనుసరింపక అన్నిటినీ నా నిబంధనను మీరినట్లు ఇది నిబంధన చాలా ముఖ్యమైనది మెలికీసేదగ్గ నిబంధన ఇది నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకున్నడలా అంటే దేవుని వాక్యం మీకంటే అసహమైతుంది ఇప్పుడు ఆమె గురించి ఎస్తేరు ధనరాజ్ గురించి నేను వింటుంటే నాకు బాధకరం అనిపించింది ఆమెకి అసహ్యమైపోయింది క్రైస్తవ జీవితం మాస్టర్ ఆఫ్ డివినిటీ చదివిన ఆయమే నాలుగు సంవత్సరాలు మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసింది నేను కూడా చేసిన మాస్టర్ ఆఫ్ డివినిటీ ఫోర్ ఇయర్స్ పీజీ ప్రోగ్రామ్ అది రకరకాల విషయాలు నేర్చుకున్నాను అక్కడ నేను పాస్టర్ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వచ్చి నాకు టీచ్ చేసిరు దాని తర్వాత డచ్ ప్రొఫెసర్స్ జర్మన్ ప్రొఫెసర్స్ ఇంగ్ బ్రిటిష్ ప్రొఫెసర్స్ కొరియన్ ప్రొఫెసర్స్ వచ్చి నాకు టీచ్ చేసిరు వారాలు వారాలు టీచ్ చేసేటోళ్ళు నాలుగు సంవత్సరాలు నేను టీ చేసిన ఆ కోర్స్ వాళ్ళందరూ చెప్తారు కరెక్టే ప్రొఫెసర్స్ వాళ్ళే చెప్తారు కానీ నువ్వు పరిశుధాత్మ అభిషేకం ఉన్న వాడివి నువ్వు పరిశీలించి వివేచించి రైట్ గా డివైడ్ చేసుకోవాలి వాక్యాన్ని గంటలు గంటలు మోకాల మీద ప్రార్థన చేసి ప్రవ్వా ఇది నాకు అర్థం కావట్లేదు ప్రభావ ఆ ప్రొఫెసర్ చెప్పింది నాకు అర్థం కావట్లేదు నువ్వు చూపి ప్రవ్వా అంటే నీకు చూపించాడా తప్పక చూపిస్తాడు అది ఆశ దేవుని వాక్యం పట్ల కానీ నువ్వు వాటిని అసహించుకుంటున్న ఈరోజు ఎక్స్ క్రిస్ క్రిస్టియన్స్ విలన్ ఎక్స్ క్రిస్టియన్స్ అంటే ఒకప్పుడు క్రైస్తవునివి ఈరోజు కాదు వాడికి ఇవి అసహ్యమైతేనే అరే ఒకప్పుడు నువ్వు ధ్యానించినవే డౌట్ వస్తాయి కరెక్టే కాంట్రడిక్షన్స్ వస్తాయి బైబిల్లో మ్యాచ్ కావు ఎందుకు కావు దేవుడు ఎందుకు వాటిని అట్లా అర్థం చేసుకోలే ఎందుకు కాంట్రడిక్షన్ మనకు కూడా ఎన్నిసార్లు తట్టస్థించినాయి కాంట్రడిక్షన్స్ కానీ మనం వాటిని ఓపికతను వెతుక్కొని కాంట్రడిక్షన్స్ లేవని రుజుపరుస్తున్నాం కాబట్టి నువ్వు ఆయన కటలు నిరాకరించి ఆగిలి అనుసరిపక నిబంధన మీరినట్లు మీరు నతీర్పుల విషయమే అశించుకునేలా నేను మీకు చేయనదేమనగా ఇప్పుడు జరుగుతుంది మీ కనులకు క్షీణి మీ కనులను క్షీణింపజేయనట్టు ప్రాణమును ఆయాసరిచినట్టు తాప జ్వరమును క్షయరోగము క్షయరోగం అంటే లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి క్షయరోగమును మీ మీదికి రప్పించదను మీరు విత్తిన విత్తనములు మీకు గ్యర్థం మీ శత్రులు వాటి పంట తినేద అంటే మీ సంపాదన వాడదో వచ్చుకుంటున్నాడు ఈరోజు మీ సంపాదనంతా అంతా ఎవడికి పోతుందో చూసుకోండి తేళ్ళకపోతున్నాయి నేను మీకు పగబడినదును ఇది నేను భరించరాను ఈ వాక్యం పదివచనం నీ సొంత తండ్రి నీకు పగవాడైతే నీ పరిస్థితి ఏం చెప్పు మీ శత్రువులు దట మీరు చంపబడేదారు మీ విరోధుల మీ శత్రువు మీకు తెలుసు సైతాన్ని ఈరోజు మీ విరోధులు మిమ్మల్ని వెళ్ళేదరు కాబట్టి నీ మీద ఎవడు తలగ ఉంటారో చూసుకోండి మిమ్మల్ని ఎవరిని తెరమకపోయినా మీరు పారిపోయేదారు ఈరోజు అదే జరుగుతుంది ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినకున్నాడు కదా నేను మీ పాపములను బట్టి మరీ ఏడంతలు ఇప్పుడు జరుగుతుంది ఇది ఇప్పుడు జరుగుతుంది ఏడంతలు ఎందుకంటే ఈ వాక్యం భయలుదేరించినాక కూడా ఎవరు వింటలేరు ఏం చేస్తాం అవకాశం ఇచ్చినప్పుడు వినకపోతే ఆయన ఎంత దీర్ఘ శాంతం గల నువ్వు అర్థం చేసుకోకపోతే మరి ఎందుకు ఏడంతలు శిక్షిస్తాడు ఆయన ఒక్క అంత శిక్షిస్తేనే భరించలేకపోతేనేమే ఆయన ఏడంతాలు శిక్షిస్తే ఇంకేమనుందా నేను అందుకే ప్రార్థన చేసిన ప్రవ్వా నీ ఉగ్రతను తొలగించి ప్రవ్వా నీ కోపాన్ని చలార్చుకో ప్రవ్వా అని ప్రార్థన చేసిన ప్రతిరోజు ఎందుకంటే అది ఎవరు తలలేడు ఈ సృష్టి తలలేదు భూమి గజ గజ స్వరానికి బండలు బదలైనది మనం చూస్తాం గుడ్ ఫ్రైడే రోజు టీచింగ్లా మీ బల గర్వంను భంగపరిచి నువ్వు ఏంది సంపాదించుకున్నావు నీ ఆస్తి అంత ఆకాశము ఇనువలను భూమి ఇతరి వలను ఉండజేసేదను మీ బలము ఉడిగిపోవును మీ భూమి పలిపకుండాను మీ దేశ వృక్షములు ఫలం ఇయ్యకుండాను మీరు నా మాట వినలేక నాకు విరోధంగా నడిచిన నేను మీ పాపం బట్టి మరీ ఏడంతలుగా మిమ్మను మీ మధ్యకు అడవి మృగలను రప్పించేదను సర్పమని అవి మిమ్మల్ని సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మను కొద్ది మందిగా మీ మార్గములు పాడైపోవును శిక్ష కాలములగా మీరు నాయుదుట గుణపడక నాకు విరోధంగా నడిచినదలా నేను కూడా మీకు విరోధంగా నడిచేదను మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మేము దండించేదను మీ మీదికి అడ్గము రప్పించేదను అది నిబంధన విషయమై ప్రతిదండన చేయను మీరు మీరు ప్రతి ఆయన నిబంధనను తృణీకరిస్తే మళ్ళీ ఆయన ఏం చేస్తాడు చెప్పండి ప్రతిదండన చేస్తాడు మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించేదని ఇప్పుడు జరిగింది అదే మీరు శత్రువుల చేతికి అప్పగింపబడదారు నేను మీ ఆహారంను అనగా మీ ప్రాణధారం తీసివేసిన తర్వాత పది మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనిగా చెప్పిన మీ ఆహారం మీకు మరల ఇచ్చేదారు మీరు తినదరు కానీ తృప్తి పొందరు నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిచడం నేను కోపపాడి మీకు విరోధంగా నడిచేదను నేనే మీ పాపంలో బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించేదను మీరు మీ కుమార్తె మాంసం తినేదరు మీ కుమార్తెల మాంసం తినేదరు నేను మీ ఉన్నత స్థలంలో పాడు చేసేదను ఈరోజు లేవు చర్చస్ మీ విగ్రహాలను పడగొట్టేదని మీ బొమ్మల పీనుగల మీద మీ పేనుగలను పడవేయదును నా మనసు మీ అసహ్యపడును నేను మీ పఠనంలో పాడు చేసేదని మీ పరిశుద్ధ స్థలంలో పాడు చేసేది ఇది జరుగుతుంది మీ పరిశుద్ధ స్థలాలు కూలిపోతాయి చర్చస్ కూలిపోతాయి ఒక్కటి కూడా మిగిలేదు మీ సహవాస మీ సువాసన వాటి సువాసన నేను నేను మీ దేశం పాడు చేసి తర్వాత దానిలో కాపురం మీ శత్రువు దాన్ని చూచి ఆశ్చర్యపడదరు జనంలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదని ఇది జరగబోతుంది ఆ మోస మీ దేశం పాడైపోయిన మీ పటంలో పాడవును మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడై ఉన్న దినంన అన్ని అది తన విశ్రాంతి కాలమున అనుభవించను చూడండి ఇవన్నీ శిక్షలకు సంబంధించి కానీ రెండో వచ్చిన మరోసారి చూడండి నేను నియమించిన విశ్రాంతి దినంలో మీరు ఆచరింపాలను నా పరిశుద్ధ మందిరంలో సన్మానింపాలని అవి చేయకపోవడం వల్ల జరిగిన పరిస్థితి అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే విశ్రాంతి దినాన్ని ఆచరించగలరా ప్రతి సండే రెగ్యులర్గా చర్చపోయినాం కదా విశ్రాంతి దినమే నీకు తెలియదు ఏందో అది సండేనా సాటర్డేనా ఫ్రైడేనా ఏ డే కాదు అన్ని రోజులు పరుస్తా మత్సవర్త పన్నెండు అధ్యాయంలో చూస్తున్నాం మా విషయం పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో విశ్రాంతి దినానికి అధిపతి మన ప్రభు ఈజ్ ద లాడ్ ఆఫ్ శాబత్ లార్డ్ని నువ్వు ఆచరించకుండా శాబత్ ఆచరిస్తున్నావు క్రొత్త నిబంధనకు వస్తే పాతది గతిస్తే సమస్తం క్రొత్తవైతే అన్న విషయం నువ్వు ఎప్పుడో మర్చిపోయినావు కొరిత మొదటి పత్రికలో చెప్తాడు ఎందుకంటే ఆయననే విశ్రాంతి దినం అంటే విశ్రాంతినిచ్చే దినం ఎవడిస్తాడు విశ్రాంతి కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయంలో ఒక వాక్యాన్ని నేను చూపించేసి క్లోజ్ చేస్తాను ఇంకా కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయం కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము రెండు చూడండి ఇది మనకు తెలుసు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో చదివిన వాళ్ళమే నీకు ఎప్పుడు పాటించినాం పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుడు చేయను చేయిచున్నాడు శాంతికరమైన జలము యుద్ధం నన్ను నడిపించుచున్నాడు చాలా క్లియర్గా ఉంది ఇక్కడ రెస్టింగ్ ప్లేస్ అంటాం నా ప్రాణంలకు ఆయన సేద తీర్చున్నాడు తన నామును బట్టి నీతి మరణం నన్ను నడిపించుచున్నాడు నేను సంచరించిన ఏ అపాయంలో భయపడను నీవు నాకు తోడ ఉండి నావు నీ దుడ్డు కరయూ నీ ధనం నన్ను ఆదరించను ఇక్కడు ఆయన ఉన్నప్పుడు నీకు విశ్రాంతి ఇది నువ్వు సండే స్కూల్లో విన్నావు కానీ ఎప్పుడు పాటించలే అందుకు నీకు ఈరోజు లేదు ఆయన ఒక్కడే విశ్రాంతి ఇచ్చేవాడు ఒక వాక్యాన్ని చూపించేసి ఇంకా ప్రార్థనలో ముగిస్తాను మొదటి తొంభై అధ్యాయం మొదటి వసండి మహోన్నతుని చాటన నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు కాబట్టి మహోనతుడు సర్వశక్తుడు మన ప్రభు ఆయన చాటును నివసించాల ఆయననే మన సీక్రెట్ ప్లేస్ ఇంగ్లీష్ అట్లుంది ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడు అని నేను సాక్షిమిస్తుండొచ్చు వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించింది నాశనకరమైన తెగులు ఈరోజు ఉంది కదా రాకుండా నాశనకరమైన తెగులు ఈరోజు ఉంది అది ఎందుకు అటాక్ చేస్తుంది ఆయన ఆయన ఆయన ఆయన నీడను నువ్వు ఆయన చాటును నివసించలేదా ఇవి విన్నావు కానీ ఎప్పుడు పాటించినవు ఎప్పుడు నువ్వు దాని గురించి చెప్పుచున్నావు ఆయన నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడు అని నీవు ఎప్పుడు ఆయన గురించి చెప్పినవు ఇప్పుడన్నా మనం వీటిని పాటిస్తాం ఈ రోజు నుంచి అటువంటి కృపాని భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరశుద్ధి ప్రభు తండ్రి మీకు వనాలనైనా కేసు ప్రభు ఎన్ని టైమ్స్ల తన మేము క్రైస్త గురించి వ్యతిరేకంగా మాట్లాడతలేం పాస్టర్స్ గురించి వ్యతిరేకంగా మాట్లాడతలేం కానీ ప్రభావ ఈ వాక్యము మా ప్రియులు మా బిడ్డలు ప్రభు మా సహోదరులు వీళ్ళు వాటిని వల్ల శ్రమల పాలయన రాశి మీరు మాకు మాట్లాడుతున్నారు ఎన్నిసార్లు నేను అడుగుతున్నాను ప్రభా దానికి జవాబు మీరు ఈ వైరస్ మమ్మల్ని ముట్టదని మీరు మాకు వాగ్దానం చేసినప్పుడు మా ప్రియులలో ఎందుకు అది ముట్టింది ముఖ్యంగా సేవకులను ఎందుకు ముట్టింది అన్న ఆ బాధ నన్ను బాగుగా తినివేస్తుంది ప్రభా భరించలేని స్థితిలో ఆ వాక్యం ఆ విషయం కానీ మాట్లాడుతున్నారు ప్రభా ఆచారబద్ధమైన క్రైస్తవ జీవితంలో ఉన్నందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఆయన వాక్యానికి మీ యొక్క వాక్యానికి తగినట్లు జీవించకపోవడం మీ కొరకు సాక్షిగా జీవించకపోవడం మీ సత్యని సత్యాన్ని ధైర్యంగా ప్రకటించకపోవడం నామినల్ క్రైస్తవ జీవితంలో ఉండడం వీటన్నిటి కారణాలను మీరు మాట్లా మాట్లాడుతున్నారు ఈ టైంలో యాక్చువల్గా క్రైస్తవులే హీలింగ్ గిఫ్ట్స్ కలిగి ఉండాల్సింది అనేక హాస్పిటల్స్ పోయి హీలింగ్ ప్రార్థనలు చేయాల్సింది కానీ ఈరోజు చర్చస్ చేయలేకపోయినాయి ప్రభావ అవే భయపడి పరిగెత్తిపోతున్నాయి అంటే దీని వెంట మీ హస్తం ఇప్పుడు మేము అర్థం చేసుకుంటున్నాం లేవియా కాండం ఇరవై అధ్యాయం నుంచి కానీ ప్రభావ మీరే మా యొక్క కొండా కోట మీరే మా యొక్క దాగుచోటు ఇప్పుడన్నా ప్రభా మేము సంపూర్ణంగా మీ మీ యొక్క నీడలు నడిపించండి తండ్రి సంపూర్ణంగా మీ మీద ఆధారపడలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా ఇతరులకు ఉపశమనం కల్పించాలి ఏ రీతిగా ఇతరుల బాగుబులు చూడాలను మీరే మాకు బయలుపరచమని బ్రదర్స్ ని సిస్టర్స్ ఆశ్రయించండి వారి కుటుంబాల సమాధానం తెచ్చేయండి ప్రభా ఈ వైరస్ మేము గర్దిస్తున్నాం మా ప్రిల్లలందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఏ శక్ సన్నిగా ఆజ్ఞాపిస్తున్నా గొరపుల రక్తం చేతకొనబడ్డ వారిలో ఇది ఉండదని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఈ వాగ్దానాన్ని మేము పట్టుకున్నాం ఇప్పుడు ఐ రిసీవ్ ఇట్ ఇన్ జీజస్ నేమ్ నేను దాన్ని పొందుకుంటున్నాను నా కుటుంబంలోనికి బిడలకి కుటుంబీకుల మీదకి దాన్ని నేను తీసుకుంటున్నాను ఈ వాక్యాన్ని దాన్ని వాళ్ళ మీద నేను వాడుతున్న ప్రాక్టీస్ చేస్తున్నా ఆచరిస్తున్నా ఈ వాక్యాన్ని కాపాడండి సురక్షితంగా మీ కొరకు శాసనలు మమ్మల్ని అందరినీ మీరు ఆక్ర వసప పరుచుకోమని ఏసుక్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్యలుయార్థం చేస్తాం ఒక్కొక్కరుగా మహాపరుషుడ మహా ఉన్నత ఉన్నత జీపం కలిగిన దేవ జీపాధిపతి అనే నీకు వంద నాలుగు ప్రాభ తండ్రి నీకు స్థుతులు స్తోత్రముల ప్రభాతం ఈ గడిచిన కాలం అంతా కాశీ కాపా ప్రభా తండ్రి ప్రభా అనేకులు ఇది నన్ను చూడలేకపోయారు మమ్మల్ని సజీవ లేఖలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభా సమస్త మహిమా గణత ప్రభావం ఏసయ్యా నీకే యోగములు కలుగునిగాక హల్లిలుయా తండ్రి ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న సమయం మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా తండ్రి ఇదిగో ప్రభా పాటల ద్వారా మీరు మహిమలందారు ప్రభా నాయన వాక్యం ద్వారా ప్రభా నీ స్వరం వినే భాగ్యము ధన్యత ఇచ్చినందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు ప్రభా నైనా ఏదైతే విన్న వాక్యం ప్రభానైనా తండ్రి వినే వారిగా ఉండకుండా ప్రభా విని పాటించే వారిగా మమ్మల్ని నడిపించండి ప్రభా తండ్రి నా పట్ల నీ పట్ల విధేయత చూపించాలా ప్రభా తండి నీ ఆజ్ఞలు అనుసరించి నేను వాటిని పాటించి ప్రవర్తించే వారిగా మేము ఉండాలా ప్రభ అలా పాటించకపోతే ప్రభానైనా ఎలాంటి వస్తాయో ప్రభ మీరు మాకు ఈ రోజు ఒకవేళ ఈ గడిచిన కాలం అంతట్లో ఒకవేళ నీ ఆజ్ఞలు అనుసరించగా పాటించగా జీవించి ఉంటే ఈ వాక్యం ద్వారా ప్రభానైనా మేము ఒప్పుకొని ప్రభా తండ్రి ఇప్పటి నుంచి అయినా ప్రభాని గ్నల్ గంటని ముందుకు పోస్తా ఉన్నా మీ కృప చూపించండి అలాగే ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా ఈ వైరస్ బారిన పడారో ప్రభావం అయినా వాళ్ళందరినీ ప్రభా మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభాన అయినా తండ్రి ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోబోతున్నారో ప్రభానైనా వాళ్ళ ప్రభా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీరే కాచి కాపాడండి ప్రభావం అయినా తండ్రి అలాగే ఈ వైరస్ బారిన ఎవరిని పడకుండా ప్రభావం అయినా మీరు కాపాడండి ప్రభా మీరు మాకు మాట్లాడారు ప్రభావం అయినా తండ్రి నా ప్రభా ఈ యొక్క ఉగ్రత గురించి మాకు ఎప్పుడుగానా మీరు బయలుపరిచారు ప్రభాతం అండి ఆయన మీ యొక్క ముద్రలో ఉన్న ఇది ఇది పట్టదని కూడా మీరు మాట్లాడారు ప్రభాతం అండి తండ్రి ప్రతి ఒక్కరు ప్రభావం అయినా ప్రతి ఒక్కరు అన్ని యొక్క సీలింగ్ లోకి రావాలని యొక్క ముద్రలో వాళ్ళు రావాలా ప్రభాతం మతపరమైన జీవితం నుంచి ఆచారబద్ధకమైన జీవితం నుంచి ప్రభా ప్రతి ఒక్కరు బయటకు రావాలా ప్రభాత ఈ రోజుల్లో ప్రభా అనేకులు ప్రభానైనా రాజులను మనుషులను ఆశ్రయిస్తున్నారు ప్రభా మీరు మాట్లాడారు ప్రభావం రాజులను మనుషులను ఆశ్రయించడం అంటే యోహులను ఆశ్రయించడం మేలని ప్రభా మేమందరం నిన్నే ఆశ్రయించాలా ప్రభా ఎందుకంటే పరమ వైద్యుడు మీరు ప్రభానైనా నైనా తండ్రి గొప్ప దేవుడు మీరు ప్రభానైనా మీ యొక్క కృపలోనే మాకు రక్షణ ఉంది ప్రభా మీ కృపలోనే మాకు శాంతి సమాధానం ఉంది ప్రభా నైనా ఎందుకంటే మాకు కోటమ్మ ఆశ్రయ దుర్గము మీరే ప్రభా తండ్రి నాయన మీ కృపలో మాకు రక్షణ ఉంది కాబట్టి ప్రభా నాయన ప్రతి ఒక్కరూ ప్రభా నాయన నీ యొక్క నీడలో ప్రభా మేము విశ్రమించాలా నీ రెక్కల కిందగా మేము రావాలా ప్రభాతం అండి లోక సంబంధమైన వాటి నుంచి ప్రభానైనా నీకే నీకు రావాలా ప్రభాతం అండి గొప్ప దేవాన్ని మీరు శాంతించండి కనికరం చూపించండి ప్రభాతండి ప్రభాతం అండి అనేకులు ప్రభానం ఆయన నశించిపోతున్నారు ప్రభా ఆయన ఏ ఆత్మ నశించుకోవడానికి నీకు ఇష్టం లేదు ప్రభా ప్రతి ఒక్కరు ప్రభానైనా సంపూర్ణంగా సత్యంలోకి రావాలా ప్రభాతం అండి ఆయన ప్రతి ఒక్కరు ప్రభా లేవి యాజకత్వం నుంచి మిల్కి వేసేద యాజకత్వంలోకి రావాలా ప్రభా ఆయన ప్రతి ఒక్కరిని మీరు మా శత్రువులను కూడా ప్రేమించమన్నావు ప్రభాతం అండి ఇతరుల పట్ల కనికరం చూపించమన్నావు తండ్రి ఇతరుల కష్టాల్లో మీరు పాలుబమల్ అవుతండి ఈ రోజు ప్రభా మేము ఆ రీతిగా ముందుకు వెళ్ళాలా ప్రభాత అండ్రి ఎవరైతే ప్రభాన అయినా ఆ విశాఖపట్నం ప్రభ వైజాగ్ ఆ స్వర్ణ సిస్టర్ ప్రేమ్ బ్రదర్ ప్రభాన అయినా వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది ప్రభానైనా తండ్రి ఆ సిస్టర్ ఆ బ్రదర్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ కృపలో ప్రభాత తండ్రి ఆ క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి మీరే సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా పరమ వైద్యుడు మీరు ప్రభా ఆ డాక్టర్ ప్రభా ఆ డాక్టర్ లో జ్ఞానం పెట్టండి ప్రభాతం మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలా మంచి మెడిసిన్ ఇవ్వాలా ప్రభాత తండ్రి వాళ్ళు త్వరగా హీల్ అవ్వాలా ప్రభా అయినా వాళ్ళ నెగిటివ్ రిపోర్ట్ రావాలా ప్రభా నా తండ్రి అలాగే మెర్చి సిస్టర్ ఎవరైతే ప్రభా బంధువులు ఉన్నారు ప్రభా ఎవరైతే ఈ వైరస్ బారిన పడ్డారో ప్రభా నాయన వాళ్ళందరినీ మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభ నాయన అందరినీ మీరు హీల్ చేయండి ప్రభ మీ నామాన్ని మహిమపరచుకోండి ప్రభ అలాగే మనోజ్ బ్రదర్ మీరు సంపూర్ణంగా స్వస్థపరిచినందుకు నీకు వందనాలు వేస్తాయని నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభా అలాగే ఈ స్వర్ణ ప్రేమ శిస్టు కూడా త్వరగా డిశ్చార్జ్ అవ్వాలా త్వరగా ఈ వైరస్ బాధని వాళ్ళు కోలుకోవాలా వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా మీ శాంతి సమాధానం వాళ్ళకి దయచేయండి ప్రభావం అయినా తండ్రి ఎవరైతే ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారో ప్రభానయినా వాళ్ళందరి ప్రభానం అయినా మీరు ఖచ్చి కాపాడండి ప్రభా ఈ వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి ప్రభావం అయినా వాళ్ళ ప్రతి అవసరం తీర్చండి ప్రభావం అయినా తండ్రి అలాగే ప్రభా తండ్రి అలాగే చంద్రశేఖర్ బాద్ర మంచి ఆరోగ్యం దండి ఆయన కుటుంబాన్ని కూడా మీ కృపలో దాచుకోండి అలాగే రఘుబేదర్ కుటుంబాన్ని కూడా మీ కృపలో దాచుకోండి అలాగే మీరు శ్రీ సిస్టర్ అలాగే నేను మా కుటుంబాలందరినీ మీ కృపలో దాచుకోండి ప్రభా ఆయన మీరు అనేక విషయాలు బయలుపరుస్తున్నారు ప్రభాతండ్రి ఈ రోజుల్లో ప్రభా అనేకులు ప్రభానైనా ఇలాంటి విషయాలు తెలుసుకోలేను కానీ మీరు మాకు ఆ ధన్యత ఇచ్చారు ప్రభాత్ అండ్రి మీ యొక్క మీరు ఏదైతే ప్రభా నైనా సీక్రెట్ గా పెట్టిన విషయాలు కూడా ఈ రోజు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభాతండి ప్రతిసారి మీరు ఒక చిన్న గుంపుతో మాట్లాడుతున్నారు ప్రభా ఈ గుంపులో ప్రభా ఆయన మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా మమ్మల్ని మీరు సత్యంలో నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభాతండి నాయన వాక్యం ప్రభ మీరు మాకు ఒక గద్దెంపించి ప్రభా నైనా మాకు ప్రభా మీరు బయలుపరిచినందుకు మీకు వందనాల కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడ అలాగే మీకు సమస్త మహిమ గణత ప్రభావం చెల్లిస్తూ ప్రార్థిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నమ్మం వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ స్తోత్రం ప్రభా పరిశీదరా గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడ సర్వనతుడ తండ్రి నీకే వందాలిసయ్య గొప్ప దేవ సర్వశక్తి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీల ఎక్కువ నిలబెట్టుకున్నారైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రించినారైనా మీకు నూతన అభిషేకం మీకు అందాలి ప్రభా మీకు మధ్యకాల సమయంలో ప్రభావ మీకు సన్నిధికి వచ్చిన మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మీ సన్నిధి మమ్మల్ని నిలబెట్టుకున్నారనైనా నా దేవ నా ప్రభావ ఇక దీనిం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని మీ పాదల దగ్గర కూర్చొని మీకు స్వరం అనే మీరు మాకు అధిగమించినారు నా దేవ నా ప్రభానికి వర్ణాలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలు ప్రభావ ఈ లోకంలో ప్రభావ ఇక ధన్యత ప్రతి బిడ పొందుకోలే మీరు సహాయపడండి నా తండ్రి నా దేవ ఐసు ప్రభావ తండ్రి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభావ మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేం ప్రభావ నా తండ్రి మీ పాదాల దగ్గర కూర్చున్నైనా మీరు మాతోని మాట్లాడండి నా దేవ ఎన్నో విషయాలు ప్రభావ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభావ మీరు మాతోని మాట్లాడుతున్నారు ప్రభావ ప్రొఫెషనల్ ఏ రీతిగా నెరవేర్ విషయం ప్రభావ ఒక బూరల తీర్పులో ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాకు మాతో మాట్లాడినారు అవి నెరవేటాయడానికి ప్రభావ నా తన్ని మనుషులంతా మర్చిపోయినారు ప్రభావ కానీ మీ కృప ద్వారా ప్రభావ తిరిగి మీరు మాకు జ్ఞాపం చేస్తూ ఎంతగానో ప్రభా బలపరుస్తున్న విధానం బట్టి మీకు నా తన్ని మీకు యాజకులుగా రాజులుగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు నెలికిస్తేది ఒక క్రమంలో మమ్మల్ని క్రమం తగినట్టు మేము జీవించాలా ప్రభావ రాజులాగా మేము జీవించాలా యాజకులలాగా మేము జీవించాలా ప్రభావ ఆ రీతి మేము జీవించలేకపోతున్నాం ప్రభావ మమ్మల్ని క్షమించడం సంపూర్ణంగా ప్రభ మేము ముందుకు తయారు చేయడం ప్రభావ మీ రక్తం మీరు మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభావ అయినా మీరు మమ్మల్ని ముద్రించుకున్న రిమోట్ చిన్నదిన వరకు ప్రభావ మీ ఆత్మచేత దాన్ని బట్టి నీకు వందాలి ప్రభావ నా దేవాసే ప్రభావ మీ కట్టడలు మేము ఆశ్రయించి మేము నడుచుకోవాలా దాని ప్రకారంగా ప్రవర్తించాలా దాని ప్రకారంగా జీవించాలా ప్రభావ మరియు విశేషంగా ఒక అనేక ప్రభావ అనుభవపూర్వకం మేము ప్రకటించలేగనా ఇలాంటి కృపద ఇచ్చే ఈ ఉగ్రత ఎందుకు వచ్చిందో ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ నా దేవైనా ప్రభావ ఎవరైతే మీ యొక్క నిబంధన అతిక్రమిస్తారో వారి మీదకి వస్తాను ఆయన ఈ ప్రభంతా జరుగుతుంది ఎంత భయంకరంగా ప్రభావ ఇంకా రాబోయే ఇంకెంత భయంకర ఉంటుందో అయినా కానీ ప్రభా మనుషులు మార్పు రావట్లేదు ప్రభా ఇంకా వాళ్ళ హృదయాలు కఠినపరుచుకుంటున్నారు ప్రభా క్షమించమని ప్రాదిష్టం కనికరించండి ప్రభావ వాళ్ళ హృదయాలను కరిగించండి ప్రభ నా దేవా ఓ ప్రభ నా తండ్రి నీకు వందాలేసే పశ్చాత్తాపడి ప్రభా ప్రతి ఒక్కరు ప్రభ మీ సన్నిధి తిరిగి రావాలా ప్రభా ఆయన మీరే కాపాడమని ప్రాదిష్టమేనా నా దేవా నా ప్రభ నీకు వందాలి ప్రభావ అనుకుల మీకు నిబంధనలు మేము తెలియజేయాలా ప్రభావ ఓ దేవ అనుకులు మర్చిపోయిన ప్రభా నా తండ్రి ఎక్కడ పెడితే అక్కడ పరిగెత్తున్నారు ప్రభా నేను వేస్తే ప్రభావ తను మీద ఆధారపడి విషయం మర్చిపోయి ప్రభావ ఈ లోకం మీద ఆధారపడుతుంది ప్రభావ ఈ లోకాధిపన్న విధానం మీద ఆధారపడుతుంది ప్రభావ కణిరించి మనం ప్రార్థిస్తాం అయినా ప్రతి ఒక్కరు ప్రభావ ప్రార్థన చేస్తే ప్రభావ మీరు బయలుపరుస్తారు ప్రభావ మీరు మాట్లాడతారు ప్రభావ ఏ రీతిగా మేము పోవాలనే మార్గం చూపిస్తారు ప్రభావ కానీ మనుషులు ఆ రీతిగా లేరు ప్రభావ పరిగెత్తున్నారు ఎక్కడ పెడితే అక్కడ ప్రభావ నైనా మీ సంధిలో కూర్చొని ప్రార్థించినప్పుడు ప్రభావ ఎదుకగా ప్రార్థన చేసిన ప్రభావ నైనా ఇస్తే ప్రభావ దానికి మార్గం చూపించినారు ప్రభావ దానికి ప్రార్థన విని ప్రభా మీరు స్వస్థత ఇచ్చినారు వాక్యం బయలుపరచబడింది ప్రభావ తర్వాత స్వస్థత వచ్చింది ప్రభా ఆ రీతిగా పొందుకోవాలి ప్రభావ స్వస్థత క్రైస్తవ జీవితంలో కానీ ఆ రీతిగా లేదు ప్రభావ నైనా ఇస్తే ప్రభా ప్రార్థన లేదు ప్రభావ బయంతోనే పరిగెత్తున్నారు ఒక క్షణం ప్రార్థన చేస్తే ప్రభా మీరు మాట్లాడతారు ప్రభావ మీరు స్వస్థపరిస్తారు ప్రభావ నైనా ఏస్త ప్రభావ లక్షల డాక్టర్స్ ప్రభావం అంకరంగా దోచుకుంటున్నారు ప్రభు మనుషులైనా కానీ ప్రభా స్వస్థపరిచే దేవుడు మీరు ఉన్నారనే సంగతి మర్చిపోయింది ప్రభా క్రైస్తవులంతా ప్రభావ క్షమించమని ప్రధిష్టమైన మీకు కనికరించి చూపించండి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీద తట్టు ఆకర్షించుకున్న ఆయన ఎంతో మంది పాస్టర్ చనిపోయినారు ప్రభావ వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయిన ప్రభావ కనికరించే ప్రాదిష్టం ఇంకా రీతి జరగకుండా ప్రభావం మీరు కాపాడని ప్రభావ అలాంటి కుటుంబాలు మేము పరామర్శించాలా ప్రభావం కుటుంబాలకు మేము ఆదరణగా ఉండాలా ప్రభావ ఉపశమనం కనిపించేవారు లాగానే మేము మాకు అక్కడ జ్ఞానం మీరే సహాయపడండి గొప్ప దేవానికి వందాలి ఎంత భయంకరమైన కాలంలో ఉంటుందిగా ప్రభావ ప్రతి క్షణం ప్రభావ మీ యొక్క నిబంధనలు మేము మిమ్మల్ని మేము ఆచరించాలా మీకు విశ్రాంతి దినం అంటే మీలో మీరే విశ్రాంతి ప్రభావ సమస్త మీరే ప్రభావ మనసు దినం కాదు ప్రభావ మిమ్మల్ని మేము ఆశ్రయించాలి మిమ్మల్ని మీరు శృతించాలా ప్రభావం గణపరచాల ప్రభావ ఆయన ఇస్త నామాన్ని ప్రభావం మీ గణపరచాల ప్రభావ మీ నామాన్ని హెచ్చింపజేయాలా మీ నామాన్ని సమాజంలో మేము ప్రకటించాలా ప్రభావ అలాంటి బిడ్డలుగా మీరు మమ్మల్ని తయారు ప్రాదిష్టమైన నా తండ్రి నా మీకు ప్రొటెక్షన్ మాకు అనుగ్రించండి కే్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ కుటుంబాలను దీవించి ఆశ్రయించండి నూతనగా అభిషేకించండి ప్రభావ మీ ప్రొటెక్షన్ లాగ మీ సీలింగ్ లోకి నడిపించమని ప్రార్థిష్టమైన ప్రతి ఒక్కరి పరశురాత్మ అభిషేకంతో నింపమని ప్రాధిష్టమైన గొప్ప ఓ ప్రభావ ఒక ఒక ముద్రలు కాలంలో ఉంటుండగా మీ సిద్ధపడుతున్న ప్రభా ఉపాస ప్రార్థనతో ఇటు మేము అర్థం చేసుకోవాలని సహాయపడండి ప్రార్థన శక్తి మేము పొందుకోవాల ప్రభావ రాణ దినాలపై ఇంకా రాబోయే విపత్తులను ఎదుర్కోవాల ప్రభా అన్నికులు ప్రభాస్ ప్రభావ ఓ ప్రభ ఉపశమనం లేకుండా ప్రభా సమస్యలు పోయి పడిపోతున్నారనైనా అలాంటి వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి ప్రార్థించాలంటే మేము స్థిరంగా ఓ ప్రభావ మేము జీవించాలా ప్రభావ మేము మీ ప్రార్థనలు మేము బలంగా జీవించాలా ప్రభావ ఆ గుంపులు ఒక ప్రభావ మీరు పరిశుద్ధుల గుంపులు మమ్మల్ని ఏర్పరచుకున్నారు పరిశుద్ధుల గుంపులని ఉండాలా ప్రభావ అది ఎప్పుడు బయట ఉంటుందో మీరు మాతో మాట్లాడిన ప్రభావ అది ఏమైనా ఇస్త ప్రభావ ఆ వాళ్ళ ద్వారానే ప్రభావ స్వస్సతలు జరుగుతాయి అని ప్రభావ హీలింగ్ గిఫ్ట్స్ మేము పొందుకోవాలి స్పెషల్ గిఫ్ట్స్ మాకు ఇస్తున్నారు ప్రభావ వాగ్దానం చేసిన ప్రభావ మేము ప్రార్థన పూర్వకంగా ఉపవాస ప్రార్థనలు మేము చేయాలా ప్రభావ నేను మా అంతరంగా కూర్చొని ఇంకా బలపరుచుకోవాలా ప్రభావ రాణ విశేషమైన సేవ మేము చేయాలా విశేషమైన అద్భుతాలు జరగాల ప్రభావ అనేకులు స్వస్థత పొందాల వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు ఏసుక్రీస్తే ప్రభావి నిజమైన దేవుడిని తెలుసుకోవాలా ప్రతి ఒక్కరు ఓ ప్రభావ మోకాల్లో మోకాలు ఉంచాల ప్రభావ ఏసుక్రీస్తా ప్రతి మోకాల వంగులుగా కాయ వాక్యం నెరవేర్చే టైంకి మీరు సిద్ధపడుతుండగా ప్రభా అనేకులు ఆయన సజీవుడు ఆయన జీవం వల్ల దేవుడు అని ప్రభావ మనుషులు మీ సంధ్యకు రావాలా ప్రభా మీ చెంతకు రావాలా అలాంటి సాధనంగా మమ్మల్ని అందరినీ వాడుకొని ప్రభావ బ్రదర్స్ అందరినీ మీరు వాడుకొని ప్రభావ నా దేవ నా ప్రభావ మీరు అక్కడ దినాలుగా ప్రభావ రాబోయే దినాల్లో ప్రభావ ఏం జరుగుతుందో మేము తెలుసుకోవాలా ప్రభావ నైనా మేము వాటిని గ్రహించాలా ప్రభావ ప్రార్థనలో ఇంకా ఎక్కువ సమయం ప్రార్థనలు మేము గడపాలా ప్రభావ ఆయన ఈ ప్రార్థన సమయం సరిపోదు ప్రభావ ఇంకా ఎక్కువ ప్రార్థనలు మేము గడపాలా ప్రభావ ఆయన ఐగ్రహమైన విషయాలతో మీకు కొట్టుకొని పోకుండా మీరు మాకు సహాయపడండి నాయన ఇస్తూ ప్రభావ ప్రతి దశలో మీరు మాకు సహాయకులు ఉన్నారు పోయిన సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడారు ఇంకా ముందు రోజులుగా మీరు మమ్మల్ని కాపాడతారు ప్రభు ఎందుకంటే మీ సీక్రెట్ ప్లేస్ లో మీరు మమ్మల్ని మహోన్నతుర మీ చాటును మమ్మల్ని దాచిపెట్టుకున్నారు ప్రభావ మీలో మమ్మల్ని దాచుకున్నారు ప్రభావ నీకు వందలు ఇస్తాయ్యా మీ రెక్కల కింద మేము మాకు ఆశ్రయం మా కొండ మా కోట మా దాగుపని చోటు మీరే ప్రభావ మా ఆశయదుర్గం మీరే ప్రభావ నైనా ఇస్తూ ప్రభా వాగ్దానం మేము స్వీకరిస్తాం రిసీవ్ చేసుకుంటున్నాం ప్రభావ ఈ స్వీకరిస్తాం వాళ్ళ ప్రతి వాగ్దానాలు మా కొరకు ఓ ప్రభావితి మేము స్వీకరించాలా దాన్ని మేము పొందుకోవాలా ప్రభావ దాన్ని మీరు రుచి చూడాలా ప్రభావ అనేకులు మీద అనేకులు దాన్ని ప్రకటించాలా కనువిప్పు కలగాల ప్రభావ నా తల్లి ఇస్తే ప్రభావాలంటే జీవితం అలాంటి సేవలో మమ్మల్ని అందరూ నడిపించమని ఆదిష్టం వాక్య మహితులు మీ భద్రపరచుకొని తిరిగి మేము ఎవరేసుకోవాల ప్రభావ రిపీట్ గా వినాల వాక్యం అర్థం చేసుకోవాల ప్రభావ స్పిరిచువల్ ప్రభావ ఆత్మీయ జీతంలో ప్రభావం వాటిని అర్థం చేసుకోవాల ఆత్మీయతలు ఇప్పండి ఇంకా మా ఆత్మీయ లోతులు నడిపించండి ఇంకా సంపూర్ణకి మేము అర్థం చేసుకుని అనేకులకు దాని ప్రకారం మేము జీవించాలా ప్రభావ అనేకులు ప్రకటించాల ప్రభావ అలాంటి సేవాజీతం నడిపించండి ఎంతమంది రాలేదు బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలు మీరు దీవించి ఆశ్రవించండి బలపరచండి ప్రభావా మంచి ఆరోగ్యం ఇచ్చింది మా ప్రియులు ప్రభావ మనోజ్ బరి స్వస్థపరిచారు నీకు అన్నా నీకే కృతజ్ఞతలు ప్రభావ సైతాన్ని వాడు ఓడిపోయిన ప్రవా ఓ దేవా మీరు మాకు గొప్ప విజయం ఇచ్చిన ప్రభావ నీకు అన్నాలు నీకే కృతజ్ఞతలు నాన్న థ్యాంక్ యూ చీజెస్ థ్యాంక్ యూ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలిపి నా దేవ నా ప్రభావెంత గొప్ప దేవుడు ఇస్తాయా నీకు అన్నాళ్ళు ప్రభావ ప్రార్థన ద్వారా సాధ్యం ప్రభావ ప్రార్థన ద్వారా మీరు విన్నారు ఆ రోగం ఓడిపోయింది ప్రభావ వాడి మీద మాకు ఈజం ఇచ్చినందుకు నీకు వందా ప్రభావ గొప్ప దేవా నీకు వందాలు ప్రభావ నా తాన్ని తిరిగి అప్పుడే నూతనంగా మీరు అభిషేకించి మీకు గొప్ప సాక్ష్యాలు విశేషమైన సేవ చేయాలా ప్రభావ సంపూర్ణని సమర్పించుకొని కుటుంబం సేవ చేయాలి సహాయపడండి ఓ ప్రభ తండీ నా దేవాస్తు సువర్ణ ఒకరు తాకని ప్రభా స్వస్థపచ్చని ఒక వైరస్ కద్దిస్తాను ఇప్పుడు విడిచిపెట్టుకోమని అభ్యర్థిస్తున్నా ఏ సుకరిస్తున్నా దేవ మీరే స్వస్థపచ్చాన్ని మహిమలు అందండి స్వస్థత మీ నుంచి రావాలా డాక్టర్లు రాదు ప్రభావ డాక్టర్ టాబ్లెట్ లో రాదు దేంట్లో కూడా రాదు ప్రభా మీరు స్వస్థపతి చాలా ప్రభావ స్వచ్ఛత మీ నుండి రావాల్సిందే ప్రభా అది ఒక మందు ప్రభ అంతే కానీ స్వస్థత మీ నుంచి రావాలా ప్రభా మీరు స్వస్థపచ్చే దేవుడు ప్రభా ఓ ప్రభు అనుకుంటున్నారు మందులు స్వస్థత ముందు అనుకుంటున్నారు కానీ మందులు కాదు ప్రభావ స్వస్థపచ్చి మీరు స్వస్థపచ్చిన స్వస్థత మీ నుండి వచ్చిన ప్రభావ మేము సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం మీ నుంచే రావాల్సిందే స్వస్థత ఈ లోకంలో ఎక్కడి నుంచి కూడా రాదు స్వస్థత ప్రభా అది అది అబద్ధం ప్రభా మందుల ద్వారా స్వస్థత అంటే అబద్ధం కానీ స్వస్థత మీ నుంచి రావాల్సింది ప్రాభ ఎందుకంటే వాగ్దానం అది ప్రభావ ప్రతి ఒక్కరు స్వస్థ విశ్వాసం ద్వారా స్వస్థత పొందిన ప్రభావ వస్త్రం చెంగి ముట్టుకుంటే స్వస్థత పొంది ఎంతో గొప్ప స్వస్థత ప్రభావ మీ నుంచి వచ్చింది ప్రాభావ మీకు ప్రతి ఒక్కరు అలాంటి విశ్వాసంలోకి నడిపించమని ప్రార్థిష్టం అలాంటి విశ్వాసం ఉంటే ఈ రోజు పరిస్థితి ఉండేది ఏది ప్రభావ అయినా కనికరించమని ప్రార్థిష్టం అయినా మీరే స్వస్థపరిచడం ప్రభావ ప్రతి ఒక్కరి హీలింగ్ టిప్స్ అనుగ్రహించాలి మెసేజ్ చేస్తారు కుటుంబంలో మీరు ఆస్వాదించని స్వస్థత ఇచ్చిన నీకు వందాను ప్రభా ఆ కుటుంబం సంపూర్ణ స్వస్థత ఆ కుటుంబకులందరికీ మీరే స్వస్థ ఒక వైరస్ మీరు గద్దిస్తాను వేసు గ్రీస్తున్నా మీరే స్వస్థ పచ్చని ప్రార్థన జీతంగా ఇచ్చేయండి ప్రతి వాక్యం వాళ్ళ హృదయాలు వాక్యం ప్రకారంగా జీవించాలా ప్రాభ ప్రవర్తించాలా నా దేవ ఇ ప్రార్థన పూర్వకంగా ప్రభావ దుష్ట శక్తి విజయం పొందాలా ప్రభావ అంటే సేవకులు మమ్మల్ని అందరినీ తయారు చేసి మీరు ఈ దినమంతా మీరే మాకు సాయకు నడిపించి ఓ ప్రభావ మేము వెళ్ళు మా ప్రతికృతిలోని కృపాక్షేమంలో మా వెంట రావాలా ప్రభావ గాలంధకారపుల లోయలు మీరు సంచరించిన కానీ ప్రభావ మీరు మాకు సహాయకులు మీరు మాకు వెలుగున్నారు మీ దండం మమ్మల్ని మీ దుడ్డుకారిని మేము ఆదరించిన ప్రభావ మీ వాక్యమే మాకు వెలుగు ప్రభావ ఓ ప్రభావ మీ వెలుగుతో మమ్మల్ని నింపినారు కాబట్టి చీకటి శక్తులు పారిపోల్సిందవి వెలుగుంటే చీకటి ఉండదు ప్రభావ కళ మీ వెలుగును మాకు ధరింపజేస్తున్నారు నీకు వందాను ప్రభావ మహోన్నతుడ సర్వనదురా నీకు స్తోత్రం కృతజ్ఞతలు అర్పించకుండా నా తండ్రి మీరే మాకు ప్రతి కుటుంబాల మీ అగ్నికం చేసి ప్రభావ మీరు కాపాడమని మీరు ఆకృతి మనందరూ సిద్ధపరచుకోమని త్వరలో ఆయన ఏస్తూ క్రీస్తు పరిశుధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ప్రార్థిస్తారామగల మాట్లాడలో కప్పు తండ్రి వేసా నాయన రక్షక మేమందరం కూడుకుని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి వందన అమలు స్తోత్రంలో ప్రభా ఈ లోకంలో లైఫ్ అంటే ఎంతగానో భయము అవిశ్వాసము మాలో వస్తూ ఉన్నాయేసాయా అయినప్పటికీ ప్రభావం చూసుకున్నాం వేసాయా ప్రభా నాయన రక్షక ఎందరెందరైతే పేదల గురించి పేర్ చేస్తున్నాం వేసాయా వారికి ట్రీట్మెంట్ యాక్సెస్ కూడా లేదు వేసాయా ప్రభా అయినప్పటికీ వైద్యులకు పరమ వైద్యుడు మీరు వేసాయా ప్లీజ్ దేవ వాళ్ళను కాపాడని వేసాయా కోవిడ్ నుంచి వాళ్ళను అంత యాక్సెస్ లాగా అనుగ్రహించండి ఎంతో మంది రాడుతున్నారు ఆంటీ గురించి బేబీ ఆంటీ గురించి ప్రేమ్ బాబాయ్ గురించి ప్రే చేస్తున్నాం వారి త్వరలోనే ఆక్సిజన్ బెడ్స్ దొరికిలాగా అనుగ్రహించండి సార్ జయంత్ అక్కడ గురించి ప్రే చేస్తున్నాం వారి ఫ్యామిలీని అంతటిని ప్రొటెక్ట్ చేయండి సార్ మనోజంకులకు అనుగ్రహించిన స్వస్థతను బట్టి అందనాలు వేసాయి ఇంకా ఎవరెవరైతే ఈ ప్రేయర్ లో పాల్గొన్న వారి ఫ్యామిలీ చుట్టూ మీరు కంచనా వేయండి మీ రక్తం మీరు ఏ వైరస్ దరి చేరకుండా చేస్తారని ప్రభా మా రాకపోవాల జీవితాలలో మీదగా ఉంటారని ఇప్పటి వరకు మిమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచినందుకు వందనాలుస్తూ నేర్పిస్తూ గవర్నమెంట్ ఎటువంటి రిఫార్మ్స్ చేయాలో కూడా మీరు వారికి నేర్పిస్తారని విశ్వసిస్తూ ఈ కొద్ది విన్న పంపి ఇక్కడ జాయిన్ అయినా ప్రభా పరిశుద్ర ఏసే మీకు వందనాలు ప్రభావ ఎసుకొన్నాం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు వేస్తే పరిశుద్ధ గొప్పదేవ సృష్టికర్త మీకు ఎంతో లెక్కలేని వందనాలు ప్రభా మీ బంగారు పాదలకు లెక్కలేని వందనాలు ప్రభా ఎంతో మందికి లేని తరుణం ఎంతో భాగ్యం ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా వేసే మీరు వరకు ప్రభా మీ సన్నిధిలో ప్రభా మోకరింపు జీవితం మాకు దయచేయండి పరిశుద్ధంగా జీవించి ప్రభా మీ నామాన్ని స్మరిస్తూ మీ నామం ని గనపరుస్తూ నడిచే ఆత్మ నడిపింపు సహాయం మాకు దయచేయండి ప్రభా వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బీటని మీరు స్వస్థపరచండి ప్రభా స్వస్థపడ్డ ప్రతి ఒక్క బీట రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి మీ నామం మహిమార్థమై ప్రభ మీ కృప చేత మీ కనికరం చేత ప్రభా కాచి కాపాడండి ప్రభా గొప్ప దేవుడవయ్య సర్వశక్తి మంతుడో మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలి ప్రభా ఓ రాజా మీరు కాపాడుతున్నందుకు ప్రభావం మేము ఇతరులకు వెళ్ళి సువార్త ప్రకటించి ప్రభావం వాళ్ళందరినీ రక్షణ మార్గంలోకి తీసుకొని రావాలా అలాంటి అభిషేకం మా అందరికీ మీరు దయచేయండి ప్రభావ పరిశుద్ధుడు ప్రభా కృపామాయుడు ప్రభా ఏసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి నువ్వు ఇచ్చేం పర్లేదు మన ప్రభు అయిన ఏస్తి క్రీస్తు కృప సమాధానం నడిపింటూ మనకు అందరికీ వైరస్ బాధితులకి మనోజ్గర్ ఫ్యామిలీకి మెర్ ఫ్యామిలీకి గ్రూప్ ప్రతి బ్రదర్ కి సిస్టర్ అందరికీ సదాకాలం తోడినని దాకా ఆమె ప్రెజరావు